స్థుతం ప్రభు పరిస్థితుల గొప్ప దేవ ఈసయ మహిమ గల రాజా రాజుల ప్రభుల ప్రభు దేవాది దేవ ఈసయ మీకు వందనాలకు ప్రభా తీసి పిలుస్తూ నామం ఆన్లైన్ ప్రార్థనలో కూడియన ప్రభా మా ప్రార్థనలో ప్రభావ మీరు తొగలుగా నీరగా ఉండండి ప్రభా బిడ్డలను మీరు రప్పించండి సుప్రభా వాకింగ్ చేత మాట్లాడండి ప్రభా పాటల ద్వారా మహిం పొందండి మీ నామం మహిమ పరచడానికై ప్రభ తీర్మానం చేసుకున్న ఈ జీవితం తిరిశ్వాస వరకు ప్రభా నిరంతరం ప్రభ నిలకడగా ఉండి ప్రభ మీలో పరిశుద్ధంగా జీవించాలా ఛాయపడండి ప్రభ మీ మహిమలోకి అనేకులను నడిపించాలా మేము కూడా నడవాలా ప్రభు ఏవైనా శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పటికీ ప్రభు మీ యొక్క శక్తి చేత మీ యొక్క బలం చేత మేము ముందుకు నడవాలా ప్రభావ అన్నిటి మీద విజయాన్ని పొందుతూ వేసేయ మీ కృపలో మీ కనికరంలో కాపాడబడుతూ మీనామంని మహిమ పరుస్తూ వేసే ప్రభు మీ కృప చేత నడిపించి ప్రభ మీరేం మహిం పొందమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ రక్తమే నే నిరక్తమే నను శుద్ధీకరించు నిరక్తమే నా బాలము నిరక్తమే నిరక్తమే నశుద్ధీకరించు నిరక్త మేళు నిరక్త దీలా పాపికా స్వయ మే చును నిరక్తారలే పాపికా స్వయ మే చును పరిశుద్ధ తండ్రి పాపి కడిగి పవిత్ర పరచుము పరిశుద్ధ తండ్రి పాపి కడిగి పవిత్ర పల చుమో నిరక్త మే నిరక్త మే కరీ నిరక్త మేనము కసి చూ వారిక వెళ్ళి నమోగ నడి కసి చూ వారిక నిశీలు మోగా రక్షితా की जय य देवी लक्ष्मी पाबड़ चुन्ना हापिकी देवनी शक्ति अयम हरि रक्तमे ओम रक्तमेलन सुवे करे तू रक्तमेलन बालम असुवा టీ రక్త ము పాపా విక్తి జిశుద్ధ దేవాతన పాప విధి చేసి టీవీ పరిశుద్ధ దేవాతనయుడారక్తమే తన శుద్ధికారీన బాలము నన్ను వెంపాను నన్ను వెంబాడీ సైత నన్ను వెంబాడించన్ను వెంబాడించు సైతన్డేది నిర దీ నిరాడేది నిరా NIRATTA ME NIRATTA ME NIRATTA ME NIRATTA ME NIRATTA ME NAN SHUDDI KARINCHAN NIRATTA ME NABALAMU STUTTI MAHI MAGANATAYO YOGA YOGA RULA AKUNU స్ మగనతయను స్థతిపా పాత్ర నీకే చెల్ స్త్రురా పాత్ర బా ప్రేమయేసు ప్రభువా నిన్నేస్తు ప్రభువా ప్రేమ మయా ప్రభువా నిన్నే స్ ప్రభువా అనుదినము అనుక్షము అనుదినము అనుక్షణము నిన్నే స్ ప్రభువా ప్రేమ మయా యేసు ప్రభువా నిన్నే స్ ప్రభువా యో యోగ్యతీని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా యో యోగ్యతాలీని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా నన్నెంతగానో ప్రేమించినావు నన్నెంతగాో ప్రేమించి నావు నీ ప్రాణమిచ్చావు నాకై నీ ప్రాణమిచ్చావు నాకై ప్రేమయేసు ప్రభువా నిన్నేస్తు ని ప్రభువాదవాటా నీవులచి నా హృదయాన్ని తట్టావు ప్రభువా యదవా కిటానీ నిలచి నా హృదయాన్ని తట్టావు ప్రభువా హృదయాంగనములోకి అరుదించినావు హృదయాంగనములోకి అరుదించినావు నాకెంతో ఆనందము నంద ప్రేమ మయా ప్రభువా నిన్ేస్తు స్ ప్రభువా ప్రేమ మయా యేసు ప్రభువా నిన్నే స్తు ప్రభువా అనుదినము అనుక్షణము అనుదినము అనుక్షణము నిన్నేస్తును ప్రభువా ప్రేమయాస్తు ప్రభువా నిన్నేస్తుతి తింటూను ప్రభువా చోదనలు నన్ను చుట్టూ మునికునినా ఆ వేదనలు నన్ను శోధనలు నను చుట్టుకునినా ఆవేదనలు నను అలుముకునినా శోధన వేదన ఆవేదనలు శోధన వేదన ఆవేదనలు నిన్నేస్తుంటు ప్రభువా నిన్నేస్తు తింటును ప్రభువా ప్రేమయాభువా నిన్నే స్ం తూను ప్రభువా అనుదినము అనుక్షణము అనుదినము అనుక్షణము నిన్నే స్తు ప్రభువా ప్రేమ మయసు ప్రభువా ప్రభువా అలా థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ మనోజ్ బ్రదర్ ఒక పాట పాడండి మీ తర్వాత రవి బ్రదర్ వాక్యం సేర్ చేస్తా కృపామయుడా నీలోనా కృపామయుడా నీలో నా గోణస్తు తులసింహాసనం నీలో నివసింపజేసి నందున ఇది గోణస్ తులసింహాసనం కృపామయూడా ఏ అపాయము నా గురము సమీపించనీయక ఏ అపాయము నా గుడారము సమీపించనీయక నమార్గములన్నిటిలో నీవే నాశ్రయమైనందున నమార్గములన్నిటిలో నీవే నాశ్రయమై నందునాయుడా నీలో కృపమయూడా నీలో నివసింపజేసి నందునా ఇది గో నస్తులసింహాసనం కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజమయా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజమయా రాజవంశములో యాజకాత్వము చేసే ను <muchas> రాజవంశములో యాజకత్వము చేసేదను కృపమయుడా నీలో నా కృపమయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో నస్తుతుల సింహాసనం నీలో నివసింపజ ందునా ఇదిగో నస్తు తులసింహాసనం కృపామయడా నీలో నిలిచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నీలో నిలిచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నా పైన నిండుగా ఆత్మ వార్షముకు మారించు నిండుగా ఆత్మ వార్షము కుం మారించు కృపామయుడా నీలో నివసిం పజేసి నందునా ఇదిగో నస్తు తులసింహాసనం నీలో నివసింపజేసి నందునా ి గోర్ణస్ తులసింహాసనం కృపామయూడా ఏగ్యతలే నినా జీవకిరీటమి చూటోగ్యత నినా జీవకిరీటమి చూట నికృప నను వీడా ka శాశ్వత కృపగా మరేను నీ కృప నను వీడకా శాశ్వత కృపగా మరేను కృపా మయూడా నీలో కృపా మయూడా నీలో నివసిం పజేసి తుల సింహాసనం నీలో నివ సింపజేసి నందుగోస్తుల సింహాసనం కృపామయడా బ్రదర్ వాక్యం షేర్ చేసుకోండిర బ్రదర్ సోదరం ప్రాబా పరిశుద్ర గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతులకు తండ్రి మహిమ స్వరూపకు దేవ కృపమైనా నీకు వందలు వేసాయా గొప్ప దేవ ఈ ఘడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడైనా మీ కృపలో భద్రపరుచుకున్నారైనా మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టుకున్నారు దివారాత్మల్ని కాచి కాపాడి అయినా ఏసు ప్రభా ఈ యొక్క మధ్య కాల సమయంలోనైనా మీ సందులో మేము స్థుతించలాగన ఘనపరచలాగన మీకు స్వరం వినిలాగన ఇచ్చిన ఘనతను బట్టి నీకు వందన అర్పించుకున్నదైనా నీకు ఈ సమస్త ఘనత మహిమా ప్రభావం మీకే చెల్లిస్తున్నదైనా గొప్ప దేవ మీ వాక్యమే ధ్యానించబోతుండగా ప్రభావ మీరు మాతో మాట్లాడడం ప్రాదిష్టమైన మా హృదయాలు సరిజమం ప్రాదిష్టమైన గొప్ప దైవమాలు ఇంకేమైనా ఏ గుతోండి కొట్టివేయండి ప్రభావ ప్రతి దశలనైనా మీకు సమర్పించుకొని మీ కొరకు జీవించాలనే సాయపడమైన మీ వాక్యమే ధ్యానించబోతున్నగా ప్రభావ మీకు నూతనమైన పరిశుభాత్మ అభిషేకం మాకు అందరికి అనుగ్రహించండి సత్యమే గ్రహించి దాని ప్రకారం మేము జీవించాలా అనుభవపూర్వకంగా మేము ప్రకటించాలా ప్రభావ సేవా జీవితంలోకి మళ్ళీ నడిపించండి నా ప్రతి ఆటంకాలు కొట్టివేండి ప్రవ మీ వాక్యమే మాకు ఆధారం ప్రవ్వ అయినా మీ వాక్యం లేకుంటే మాకు జీవం లేదు ప్రవ్వా అయినా మీ జీవం లేకపోతే మేము బ్రతకలేము అయినా కాబట్టినైనా మీ జీవాన్ని మేము పొందుకొని ప్రభావ ఈ జీవాన్ని ప్రభావ అనేకలు మేము చూపించాలా అనేకులు మీ జీవంతో నింపాలా ప్రవ్వా ఇందుకోసం మమ్మల్ని నిలబెట్టుకున్నట్లు లోకంలోనైనా కాబట్టినైనా మీ మహిమంతా మేము నడిపించండి వాక్యం దానించబోతుండగా ప్రభావ మీరే మాత్రం మాట్లాడే మహిం పొందమని పరిశుద్ధ నామంలో ప్రార్థిష్టం తండ్రి ఐ మీన్ మన ప్రభువును రక్షకుడైన ఏసు పరిశుద్ధ నామంలో మీకు అందరికీ శుభంలో తెలియజేస్తున్నాను మనం వాక్యం చూసుకునే ముందు ఆమూస గ్రంథంలో నుంచి మూడో అధ్యాయం నుంచి ఒక వాక్యం మనం చూస్తున్నాం ఆయన రాకడ దినాల్లో మనం ఏ రీతిగా ఉండాలా మన సేవా జీవితంలో మనం ఏ రీతిగా ముందుకెళ్లాలా అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఆమూసు గ్రంథం మూడో అధ్యాయము ఆరో వచనంలో ఒక వాక్యం మనం చూస్తున్నాం ఎందుకంటే ప్రతి దశలో దేవుని యొక్క ఈ లోకంలో ఏం జరగబోతుందో ప్రతిదీ ప్రభు మనకు ముందుగానే బయలుపరుస్తాడు ఈ లోకంలో ఈ లోకపు పరిస్థితి ఏ రీతిగా ఉంది ఈ లోకంలో మనుషులు ఎట్లా జీవిస్తున్నారు కాబట్టి అది పతిది లోకములో జరిగే పతిది కూడా పాత నిబంధన కాలంలో కూడా అబ్రహాం చెప్పిండు లోతుకు చెప్పిండు తర్వాత నోవా చెప్పిండు ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు వాళ్ళందరు చెప్పిండు దేవుడు కాబట్టి దేవుడు ఈ ఇక సమతి చివరిలో ఉన్న మనతో దేవుడు మాట్లాడతాడు ఆ రీతిగా కాబట్టి పతిది ఎందుకు ఆ రీతిగా మాట్లాడుతున్నాడు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఒక పని కొరకు దేవుడు మన ఈ పెట్టిండు కాబట్టి అడుగు అడుగునా దేవుడు అది మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు మనం ఇసుకున్నా నువ్వు ఇసుకోలేకపోయినా నీకు ఇసుకున్నాగా సరే ఆయన జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు ఎందుకంటే మనం మర్చిపోతున్నాం కాబట్టి మన పిలిపోందో మన ఏర్పాటు ఏందో కాబట్టి అడుగడుగున వీరు జ్ఞాపకం చేస్తూ మనం హెచ్చరిస్తూ ఉంటాడు ఆయన ఒక దశలో ఆదరిస్తూ ఉంటాడు తర్వాత మనకి ఆ కాపుదాలు కూడా ఉంటాడు ఆయన ఎందుకంటే ఈ లోకంలో ఎంతో భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి ఎవరు కూడా యథావిధిగా జీవిస్తున్నారు క్రైస్తవులు అట్లా జీవిస్తున్నారు ఇవన్నీ మనకు తెలుసు అందులో మనం స్పెషల్ గా చెప్పేది అవసరమే లేదు కాబట్టి ఈ ఈ వ్యవస్థ ఈ లోకంలో జీవిస్తున్న విధానాన్ని ఏ రీతిగా వాళ్ళని ప్రభు చెంత నడిపించాలా అది మనకు సేవా జీవితం విధానం ఆ ప్రయాసాలు మనం పోతున్నప్పుడు ఎట్లా మన వాళ్ళని ఆ విధానంలో నడిపించాలంటే ప్రభువు తప్ప ఎవరు కూడా మనకు మనకు అవి కాబట్టి ఆయన మాట్లాడే దేవుడు ప్రతిక్షణం కాబట్టి మనం ఆయన సందులో కూర్చొని దీవరాత్రులు ఆయన వాక్యంలో ధ్యానిస్తున్నప్పుడు ఏమన్నా మనతో మాట్లాడుతూ ఏ రీతిగా వాళ్ళని హెచ్చరించాలా ఏ రీతిగా వాళ్ళని సిద్ధపరచాలా ముఖ్యంగా రాకడకు కాబట్టి అవన్నీ మనకు దేవుడు చెప్తానే ఉంటాడు అయితే ఆరో వచ్చినం మనం చూసినప్పుడు ఇప్పుడు దేవుని సేవకులంతా కూడా ఒక బోరకు సాదృశ్యం మనమంతా దూతలం మనమంతా ఒక దూతలు లాంటి వాళ్ళం కాబట్టి ఆ దూత ఏం చేస్తారు బోర ఊదాలా బోర ఊదినప్పుడు ట్రంప్ ఎట్ అని ఉంది అంటే దూత అంటే మన ఒక దూతలాగా బోర ఊదాలా ఎందుకంటే యుద్ధము సమీపం ఏం చేస్తాడు యుద్ధం జరిగేటప్పుడు బోర ఊదుతరు అంటే యుద్ధానికి సిద్ధపడండి అని ఒక బోర ఒక శబ్దం వినిపిస్తూ ఉంటుంది కాబట్టి మన మన ఊదే బోర దేవుని రాక్కడ సమీపించింది కాబట్టి మీరంతా సిద్ధపడాలా మీరంత పరిశుద్ధంగా జీవించాలా మీరంతా ప్రభు కొరకు జీవించాలా పాపాలు విచ్చిపెట్టి ప్రభుని స్వీకరించాలా అనే బోర మనం ఊదాలా తర్వాత క్రైస్తవ సంఘాన్ని సిద్ధపరచాలా పెళ్లి కుమార్తె మన సిద్ధపరచాలా ఇప్పుడు పెళ్లి కుమార్తె లేదు కాబట్టి పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తుంది కాబట్టి పెళ్లి కుమార్తె ఏం చేస్తుంది పెళ్లికి తయారు కాకుండా ఈ లోకంలో జీవిస్తుంది ఈ లోకాతీతంగా జీవిస్తుంది కాబట్టి పెళ్లి కుమార్తె మనం తయారు కావాలా అనేది ప్రతి ఒక్కరు ఆత్మీయ ఆ రీతిగా తయారు కావాలా అది మనం హెచ్చరించాలా అనే విషయం ఇక్కడ ప్రభు చెప్తుంది చూడండి పట్టణం అందు వినబడగా జనులకు భయం పుట్టుకుండా చూడండి పట్టణంలో బాకానాథం పోతే ఖచ్చితంగా భయం వస్తుంది కాబట్టి చూడండి ఎందుకు భయం వస్తుంది ఎందుకు చెప్తుంది దేవుడు ఆ రీతిగా చూడండి ఈ లోకంలో ఎంతగా ప్రకటించినా కానీ మనుషులకు భయం లేదు భయం లేదు ఎందుకంటే దేవుడు ఎంతగా హెచ్చరించినా కానీ వాళ్ళు మార్పు జందలే ఎంతగా దేవుడు కన్నికరం చూపించినా కానీ వాళ్ళు మార్పు చెందలే కాబట్టి ఆయన శిక్ష అమలు తప్పదన్నట్టు చూడండి అందుకు మనము బోర ఓదుతూనే ఉండాలా మనం బోరలో పట్టుకొని ఊదుతూనే ఉండాలా మన సేవ దానికి సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరూ బోర వినాలా కొన్ని ప్రాంతాల్లో బోర శబ్దం వినబడుతుంది కొన్ని ప్రాంతాల్లో బోర శబ్దమే లేదు కాబట్టి ఆ ప్రాంతాల్లో కూడా మనం బోర ఓదాలా ఆ ప్రాంతాల్లో కూడా మన సువార్థ ప్రకటించాలా ఎందుకంటే బోర అనే సౌండ్ శబ్దమే వాళ్ళకి తెలియదు కదా సువార్థం కింద వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏ రీతిగా సిద్ధపడగలరు అందుకే ప్రభు చెప్తుండూడు పట్టణ బాకానాదం వినబడగా జనులకు భయం పుట్టుకుండా యహోవా చేయనిది పట్టణంలో ఉపద్రవం కలుగునా చూడండి ఆయన ఈ లోకంలో ఏం చేయాలన్నా కానీ ఏ ఉపద్రవం ఈ లోకంలో రావాలన్నా ఈ చీమ ఇక్కడి నుంచి అక్కడ పోవాలన్నా ఈ సృష్టిలో ఏం జరగలా కానీ ఆయన పరిమిట్ చేయండి ఈ లోకంలో ఏది కూడా జరగదు ఇది మనం అర్థం చేసుకోవాలి ఈరోజు క్రైస్తవ సంఘంకి అది తెలియదు ఏదో అన్ని ఆటోమేటిక్ గా చెప్తా ఉంటారు కానీ ఆయన చిత్తం లేని ఈ లోకంలో ఏది కూడా జరగదు కాబట్టి బలహీన ఏంటంటే అది గ్రహించలేని స్థితిలో ఉంది ఈరోజు క్రైస్తవ సంఘం కాబట్టి దేవుడు ఒక చిన్న గుంపుని ఏర్పరచుకొని ప్రపంచం వాళ్ళ ద్వారా దేవుడు ఇవన్నీ బయలుపరుస్తూ ఉన్నాడు అందుకు మనం బోరలు ఓదాలా దేవుడు ప్రతి ఒక్కరు ఒక బోరలాగా తయారు చేసేడు కాబట్టి మన బోర వదల దేవుని ఉపద్రవం దేవుని యొక్క తీర్పు రాబోతుంది లోకం మీదకి ఎప్పుడన్నా మీ జీతాలు చక్కబెట్టుకోండి మీ జీతాలు సరి చేసుకోండి అని ప్రకటించేది మన సేవా జీవితం అనేకులు అలర్ట్ చేయాలా అనేకుల్ని ప్రభుత్వ ఎంతకు నడిపించాలా అనేది మన ప్రయాసం కాబట్టి ఆ ప్రయాసం మనం ఉన్నప్పుడు దేవుడు మనకి ఎన్నో విషయాలు మనకు చెప్తూనే ఉంటాడు చూడండి తన సేవకులైన ప్రవక్తలకు ప్రభుత్వాన్ని సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభుని యహోవ ఏది చేయుడంట ఈ లోకంలో మనకి చెప్పకుండా కూడా మన ప్రభు ఈ లోకంలో ఏది కూడా చూడండి అందుకే చెప్పకుండా ఏవేవో జరిగిపోతా ఉన్నాయి కదా అంటే మనం వినలే వినలేని స్థితిలో ఉన్నామేమో చూడండి ఎందుకు ఇవన్నీ అంటే అబ్రహాం దేవుడు చెప్పిందా నోవా చెప్పిండు నోవా చావు ఇంకా ఈ తరంలో నువ్వే నిందారా తిరుగు ఇక నువ్వు పోయి ఓడలో ఓడలోకి వెళ్ళిపో నేను సీలింగ్ చేస్తాను నేను కాబట్టి సీలింగ్ అనేది చాలా ముఖ్యం ఆ సీలింగ్ ఎన్ని టైంలోకి మనం వచ్చేసినాం అనేకులు ఆయన సీలింగ్ లోకి రావాలా ఆయన ప్రొటెక్షన్ లోకి రావాలా ప్రతి ఒక్కరు రావాలా కాబట్టి ఆ టైం కు మన దగ్గర పడుతున్నాం ఆ సీలింగ్ కూడా త్వరలో ఎండుగాబోతుంది కాబట్టి రెండు వేల సంవత్సరాల నుంచి కూడా ఈ రోజు వరకు ఆయన బిడ్డలు సీల్ చేసుకుంటున్నాడు కాబట్టి మనం ఆయన ఆయన సీలింగ్ లో మనం ఉండాలా ఆయన ప్రొటెక్షన్ లో మనం ఉండాలా అనే విషయం ప్రభు ఇక్కడ మనకు జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి నో నోవాతో కానీ అబ్రహంతో కానీ దేవుడు వాళ్ళు చెప్పిండు ఏం చేయబోతుందో అవన్నీ చెప్పిండు ప్రభు కాబట్టి మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలా దివరాత్రులు ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మనం ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండాలా కాబట్టి ఆ రీతికి ఉన్నప్పుడే మనము ఈ లోకంలో ఏం జరగబోతుందో మనం చెప్పగలం ఆ స్థితికి మనం ఎదగాల మన ఇంకా ఆ స్థితికి ఎదగలేదు కానీ ఆ స్థితికి ఎదగాల అని ఎందుకంటే రాబోయే దినాల్లో ఏం జరగబోతుంది అనేది మనము ఖచ్చితంగా మనం చెప్పాలంట మనుషులకి ఎందుకంటే ఈ రోజు సంఘము ఎట్లా ఉంది కాబట్టి దేవుని బిడలంటే సంఘం అంటే చర్చని కాదు ప్రతి దేవుని బిడలకే సాధిషంగా సంఘం అంటే కాబట్టి ఆ సంఘాన్ని ఎట్లా మనం పరామర్శించాలా ఎట్లా దాని చేయాలా అనేది ఇప్పుడు మనం చూస్తున్న వాక్యం చూడండి అందుకే ఆయన సంకల్పించిని ప్రతి ఒక్కటి సంకల్పం ఈ సృష్టిలో ఏం జరగాల ఏం చేయాలా అన్నీ ఆయన పెట్టిండి ఒక విధానం ప్రకారంగా అవన్నీ జరగాల్సిందే కాబట్టి కానీ మనకు తెలియకుండా ఏది జరగదంటాం కాబట్టి మనం అది తెలుసుకోవాలా ప్రతి క్షణం అది తెలుసుకోవాలా ఆయన పరిశురాత్మ అభిషేకం మనం పొందుకోవాలా దేవుని ఆత్మ మనం లేకుంటే ఎట్టి పరిస్థితిలో మనకి ఇవి ఎందుకంటే ప్రభు చెప్పింది నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టానడు శిష్యులు నూట ఇరవై మంది శిష్యులు ఆయన ఆహ్లోణం అయ్యేటప్పుడు దగ్గర కూర్చుంటారు వాళ్ళు అంతా కూర్చుంటే నుంచునుంటే ఆయన పోతూ ఉంటే వాళ్ళు వాళ్ళంతా దుఃఖంలో ఉంటే వాళ్ళు అంతా అప్పుడు ఏసు ప్రభు అంటాడు నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను ఆదరణకర్తను మీ దగ్గర పంపిస్తున్నాడు పరిశుధాత్మ అభిషేకం ఆయన వచ్చి నేను చెప్పిన అన్నిటిని మీకు జ్ఞాపనం చేస్తూ మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తున్నాడు కాబట్టి పరిశుధాత్మ అభిషేకం అంటే మన ప్రభు ఆయన ఆత్మ మనలో వచ్చినప్పుడు మన అనాథులుగా ఉండలేదు ఎవరికైతే దేవులకు పరిశుధాత్మ ఉండదో వాళ్ళు అనాథులే ఆ వాక్యం ప్రకారంగా కొంచెం కష్టతరంగా ఉండొచ్చు కాబట్టి మన అందుకే మన ఆయన అభిషేకం మనం పొందుకోవాలా ప్రతి క్షణం మనం ప్రతి క్షణం మనం అది పరిశీలించుకోవాలా చూడండి ఆదరణ కర్త మీ దగ్గరికి వస్తాను దేవుని చెప్పింది కదా కాబట్టి అందుకే ఒక విషయం నేను బాగా గమనించగలిగా ఏంటంటే ఆ ఎన్నో శ్రమల్లో మనం పోతున్నప్పుడు మనకు ఆదరణ ఉంటది ఎందుకు తెలుస్తా కొంతమంది శ్రమలు ఎందుకు వాళ్ళు వాడిని ఆ శ్రమ నుంచి ఎందుకు విడుదల పొందలేదు ఎందుకు చిక్కబడతా తెలుసా ఆదరణ ఉండదు వాళ్ళకి సమాధానం ఉండదు ఎప్పుడైతే దేవుని ఆత్మ నీలో ఉంటాడో నీకు ఆదరణ ఉంటది నీకు కష్టాల్లో కూడా నీకు ఆదరణ ఉంటది సమాధానం ఉంటుంది సంతోషం ఉంటది కేవలం దేవుని ఆత్మ మనలో ఉంటేనే అందుకు అన్నాడు నేను మిమ్మల్ని అనాదరంగా ఆయన ఆత్మ లేకుండా కదా కాబట్టి అందుకు మన ఆయన పరిశుధాత్మ అభిషేకం కొరకు మనం కనిపెట్టుకోవాలా ప్రార్థన చేయాలా రవ్వా ఆత్మతో నింపు ప్రవ్వ అనే ప్రతి క్షణం మనం ప్రార్థించాలా దేవునే ఆత్మ మనం లేకుంటే మనం అనాథులమే ఆ వాక్యం ప్రకారంగా కాబట్టి అందుకు పరిశుదాత్మ అభిషేకం లేకుంటే మన ఎట్టి పరిస్థితులు కూడా మనం ఏం చేయలేము లోకంలో ఏది ఏది కూడా మనం తెలుసుకోలేం బైబిల్ సంబంధించిన ఏ ప్రవచనం కూడా మనం అర్థం చేసుకోలేదు చూడండి పరశుదాత్మ అభిషేకం లేకుండా కానీ మనం స్వార్థ ఉండొచ్చు ఒక ఒక విధానంలో మనం చూస్తే పరశుదాత్మ లేకుండానే స్వార్థ చెప్తా చాలా బాగా చెప్తారు కానీ పరశుదాత్మ బొందుకొని సువార్థ చేస్తే ఇంకెంతో బాగుంటుంది కాబట్టి ఆత్మ వలన ఖడ్గం అవసరం చూడండి ఆత్మ వలన ఖడ్గం అవసరం కాబట్టి ఆత్మ ఉండాలా తర్వాత ఖడ్గం కూడా ఉండాలా ఈలో వాక్యం ఉంటుంది ఆత్మ ఉండదు ఆత్మ ఉంటుంది వాక్యం ఉండదు కష్టమే కదా రెండు బ్యాలెన్స్ కావాలా అప్పుడే ఆత్మ వలన కడ్గం ధరించుకోవాలి అప్పుడే శత్రుల మీద విజయం పొందగలం ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలా సేవ జీవితంలో ఉన్నప్పుడు ప్రతి ఇది మనకి జ్ఞాపకానికి రావాలా ఎఫ్ఐసీలో రాసిన పత్రికలో మనం వాక్యం మనం చూస్తాం మనం కాబట్టి దేవుడిచ్చి సర్వంత కావచ్చు ఎన్నో చెప్పిండు అక్కడ అందులో ఒక్కటి లేకపోయినా కానీ విజయం పొందిన శత్రుల మీద అది ఒక్కటి కొద్దు ఉంటూ వాడు అక్కడే నేను కొడతాడు వాడు తెలుసు వాడు కూడా తెలుసు నేను ఏం బలహీనతలు తెలుసు వాడికి కాబట్టి వాడికి ఎట్టి పరిస్థితుల్లో మన అవకాశం ఇవ్వద్దు మనం కాబట్టి మనము ఆయన ప్రొటెక్షన్ లో మనం ఉండాలా ఎందుకంటే ఆయన అభిషేకం మనం పొందుకోవాలా ప్రతిక్షణం అది యాక్సిడెంటల్ గా అది ఏదో మనం ఏదో అది పొందుకోవాలా పొందుకోవాలని చెప్పేది ఎట్లా వస్తుంది అని చెప్ చాలా మంది చెప్తూ ఉంటుంది కానీ కనిపెట్టుకోవాలి కదా అది ప్రకృతి సంబంధంగా జరిగేదని మనకు తెలుసు అది అందుకే మనం అనాథలు ఉండద్దు ఏసు ప్రభు ఆయన పోయేటప్పుడు శిష్యులు దుఃఖంలో ఉన్నారు కదా అప్పటి వాళ్ళకి ఆదరణ అవసరం లేదు ఎందుకంటే యేసు వాళ్ళతో పాటు ఉన్నాడు కాబట్టి ఆయన ఎప్పుడైతే ఆహ్వాణం కాకముందు అప్పుడు దేవుడు చెప్పాడు మీరు ఎరుషూలో నుంచి వెళ్ళొద్దు నా తండ్రికి వచ్చిన వాగ్దానం పొందంత వరకు మీరు ఎక్కడే ఉండాలని చెప్పి ఆ నూట మంది శితులు చెప్తే ఆ శిష్యుల మాట విని ఆయన ఆహ్వాణమైనాక అప్పుడు పెంతకు ఆ పండగటప్పుడు అందరూ పండగ చేస్తుంటే వాళ్ళంతా ఊరి ఇంటి పైకోపెనెక్కి ప్రార్థన చేస్తూ ఉంటారు అప్పుడు దేవుని ఆత్మ దిగింది వాళ్ళ మీదకి అక్కడి నుంచి వాళ్ళు కిందకు విశేషమైన కార్యాలు చేసి ధైర్యంగా సువార్త ప్రకటించినారు ఎక్కడ కూడా భయపడే అన్నిటిని జయించుకుంటూ ముందుకు వెళ్ళిపోయినారు ఆ ధైర్యము ఎప్పుడొసరి తెలుసా దేవుని ఆత్మ నీళ్ళు ఉన్నప్పుడే నువ్వు కష్టాల్లో శ్రమల్లో కుంగిపోయినప్పుడు ఆయన నేను ఆదరిస్తూ ఉంటాడు ఈ రోజు సంఘానికి ఆధారం లేదు ఎందుకు సంఘాలు ఈ రోజు పతనం అయిపోతున్నాయి ఎందుకు సంఘాలు ఈ రీతిగా ఆ శారీరకంగా తయారవుతున్నాయంటే దేవుని ఆత్మ లేదు సంఘంలో దేవుని ఆత్మ లేదు ఎందుకంటే దేవుని ఆత్మ ఉంటే సంఘంలో ఐక్యత ఉంటుంది స్వాతంత్రం ఉంటుంది ఎక్కడ చెప్పండి స్వాతంత్రం ఈరోజు ఏ సంఘంలో స్వాతంత్రం ఉంది చెప్పండి ఎక్కడ ఏ దేవుని బిడలో స్వాతంత్రం చెప్పండి ఒకరు ఒక రీతి చెప్తే ఒకరు ఒక రీతే చెప్తా ఉంటారు అందుకు సంఘ సంఘంలో బలహీతలు అంటే అందుకు పౌలు ఆ పత్రికలు రాసింది మీరు ఇట్లా ఉన్నారు మీరు అట్లా ఉన్నారు మీరు ఈ రీతిగా చేస్తున్నారు మీరు ఆ రీతిగా చేస్తున్నారు మీ జీవితాలు మార్చుకోండి అని ఆయన పత్రికలు రాల్సి వచ్చింది ఎందుకంటే సంఘాల్లో ఐక్యత లేదు ఈ దుష్టుడు కూడా ఐక్యత లేకుండా బ్రేక్ చేస్తూ ఉంటాడు చూడండి ఎందుకంటే మనమంతా ఆయన శరీరంలో ఒక అవయవం లాంటి వాళ్ళమే ఒక్క అవయవం పనిచేయపోయినా కూడా శరీరం పనిచేయదు కాబట్టి ఆయన శరీరం మనమంతా కాబట్టి మనం అంతా ఆయన కాబట్టి అన్ని అందరూ ఆయన అవయములాగా శరీరంలాగా తయారు కావాలి అప్పుడు వేసులో వస్తుంది అందరూ ఆయనలో రావాలా చూడండి అది ఎప్పుడు జరుగుతుంది అది ప్రకృతి సంబంధంగా జరగదు అది ఎందుకంటే ప్రకృతి సంబంధం జీవించేవాడు దేవుని ఆత్మ విషయాన్ని గ్రహించలేడు వాడు ఎందుకంటే వాళ్ళు ఇంకా ప్రకృతి సంబంధంగానే జీ జీవిస్తూ పోతూ ఉంటారు సేవ చేసుకుంటూ పోతూనే ఉంటారు కానీ ఎప్పుడు కూడా వాళ్ళకి అవన్నీ బయలుపరచబడవు వాళ్ళు ఆగిపోతారు యేసుక్రీస్తు నామం గురించి కొంతమందికి ఎందుకు బయలుపరచబడలేదు ఈ రోజు ఎందుకు కొంతమందికి బయలుపరచబడిందంటే వాళ్ళు అంతవరకు ఆగిపోయినారు మాకు అంతవరకు చాలు అనుకున్నారు అక్కడే ఆగిపోయినారు వాళ్ళు తెలుసుకోలే ఏసు క్రీస్తు ఉంది బాపిస్తాం మరి ఇక్కడ ఎట్లా ఇస్తుంది ఎట్లా ఎందుకు ఇస్తున్నారు అనేది తెలుసుకునే స్థితిలో అంటే వాళ్ళు ఇంకా ప్రకృతి సమయం ఉన్నారు ఇంకా ఆత్మ లేని వారి ఉన్నారు అనే కృప ఉంటే వాళ్ళ కనికిరం వాళ్ళ మీద కానీ ఎప్పుడు అది గ్రహించగలరు అది మనం అర్థం చేసుకోవాలా అందుకు ప్రతి మనము ఆయన స్థందులో మనం కనిపెట్టుకోవాలా ప్రవక్తలు అందరూ కూడా ఆయన స్థందులో కనిపెట్టుకున్నారు కదా ఆత నిబంధన కాలంలో ప్రవక్తలందరినీ దేవుడు ఎందుకు ఏర్పరచుకున్న రీతిగా యాజకుడు ఉన్నాడు కదా యాచకుడు ఉంటే ఎందుకు దేవుడు లేపాలా ఈరోజు యాచకులు ఉన్నారు కదా మందిరంలో యాజకులు ఉన్నారు కానీ దేవుడు ఎందుకు లేపుతున్న ప్రవక్తలు అంటే యాజకుడు యాజకుడు పని చేస్తలేడు కానీ అందుకు దేవుడు కొంతమంది లేపల్చేస్తుంది ప్రవక్తను ఏర్పరచుకుని ఎందుకంటే అందుకే అట్లీస్ట్ వాళ్ళకి వాళ్ళ చేత వాళ్ళకి బుద్ధి చెప్పించాలని కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాలా దేవుడు ఈ లోకంలో ఎందుకు మనల్ని పెట్టిండే నువ్వు ప్రవచించాలా నువ్వు దేవుని ప్రవచనాలు చెప్పాలా అనేకులకు ఆయన వాక్యాన్ని ప్రకటించాలా నువ్వు చెప్పకపోతే వాళ్ళకు ఆ సంఘానికి క్షేమాభివృద్ధి రాదు ఎందుకంటే అది క్షేమాభివృద్ధి పొందాలంటే అది కేవలం మన ద్వారానే రావాలా ఎందుకంటే ఆయన ఆయన ఆయన ప్రతినిధిగా ఉన్న మనము మధ్యవర్తిలాగా దేవుడు మనల్ని పెట్టింది మనం మధ్యవర్తి లాగా ఈ లోకంలో ప్రభువుకు మధ్యవర్తిలాగా ఉండాలా ఆయనే మనకు మధ్యవర్తి ఆయన ప్రతినిధులుగా ఈ లోకంలో ఉండి ప్రభు చింతకు అనేకులు మనం నడిపించాలా ఏ రీతిగా చూడండి కాబట్టి ఆ రీతిగానే మనం మన సేవా జీవితంలో మనం అట్లనే ముందుకు పోవాలా కాబట్టి ఈ ప్రయాసము ఆత్మీయమైనది కాబట్టి ఆత్మీయంగా మనం తయారు కావాలంటే ఆయన అభిషేకం మనం పొందుకోవాలా చూడండి తర్వాత సింహము గర్జించను భయపడిన వాడెవడు ప్రవ్వైన యహోవ ఆజ్ఞ ఆజ్ఞ ఇచ్చిచున్నాడు ప్రవచింప కొండున్న వాడెవడు చూడండి సింహము గద్దిస్తుంది ఎవరన్నా భయపడకుని ఉంటాడా సింహము గద్దిస్తే భయపడకుని ఉంటాడా ఎవరన్నా ఖచ్చితంగా భయపడతారు కానీ దేవుడు చెప్తున్నాడు యహోవ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు ఇచ్చి ఉన్నాడు అని ఇవ్వబోతున్నాను చెప్పలే ఆల్రెడీ ఇచ్చేసిన ఆజ్ఞ నువ్వేం చేయాలి ఇప్పుడు ప్రవచింపకుండా వాడు ఎవడు నువ్వు అంటే ప్రశ్న ఉంది అక్కడ నువ్వు ప్రవచిస్తున్నావా నువ్వు దేవుని ప్రవచనం అంటే ఏంది ఈ లోకంలో ఎన్నో గిఫ్ట్స్ దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు కానీ ముఖ్యంగా ప్రవచన వరాన్ని మనం ఆపేక్షించాలా ఎందుకంటే ఈ లోకంలో ఎన్ని గిఫ్ట్స్ ఉన్నా కానీ స్వస్థత వరం ఉన్నా ఏమున్నా సరే అద్భుతాలు చేసే వరం ఎన్ని వరాలు ఉన్నా సరే కానీ మనిషికి క్షేమభిద్ధి కలిగేసేది కేవలం ప్రవచన వరమే చూడండి స్వస్థతలు పొందుతులు మనుషులే వాడు స్వచ్ఛత పొంది రక్షణ పొందుకుంటే కష్టమే కదా చూడండి కాబట్టి ముఖ్యమైన వరం వాటిలో మనం అర్థం చేసుకుంటూ పౌన్ చెప్తాడు మరియు విశేషంగా ప్రవచన వరాన్ని ఆపేక్షించమన్నాడు ఇవన్నీ ఒ దేవుడు మనకు అవన్నీ ఇస్తూనే ఉంటాడు మనకి కాబట్టి మనం ఏం చేయాలా ఆయన ఆగ్నేయిస్తున్నాడు మనం ప్రవచించాలా మనం దేవుని ప్రవచనం దేవుని యొక్క మనలో నుంచి బైక్ రావాలా చూడండి ఎందుకంటే అనేక ప్రాంతాల్లో అనేక క్రియ జీవితాలలో ఎంతో మంది భయంకరంగా స్థితిలో వాళ్ళు జీవిస్తున్నారు జీవిస్తున్నారు అక్కడ చూడండి ఆ రీతిగా ఉన్నప్పుడు ఏం చేయాల ఇరవై ఆరో వచ్చిన చూడండి పదో వచ్చనంలో వారు చేయ తెలియక తమ నగ బలాత్కారం చేతను దోపుడు సొమ్ము చేతను సమకూచుకుందురు చూడండి ఇది చూస్తున్న పైన అష్టోదు ప్రకటన చేయుడి ఐగిప్తు నగరాలలో ప్రకటన చేయుడి ఎట్లనగా షోమ్రోనకు ముందుగానున్న పర్వతం వీధికి కూడి వచ్చి అందులో జరుగుతున్న గొప్ప అలరి చూడుడి అందులో జనులు బడుచున్న బాధను కనుగొనడి అంటే ఇవన్నీ పర్వతాలంటే ఈ యొక్క గుంపులకు సాదృషం ఇవన్నీ ఇవన్నీ వాటి మధ్యలో మనుషులు ఎట్లా పట్టబడినారు ఈరో ఈరోజు వాళ్ళు అందులో చూసి వాటి మీద కూడి వచ్చి అందులో జరుగుతున్న వాటిని అన్నిటి దేవుడు అక్కడ మనం చూడగలుగుతున్నాము ఆ రీతిగా ఈ లోకంలో ఏం జరుగుతుందో ఈ లోకం ఎట్లా దాని స్థితి ఏ రీతిగా అది పోతుందో మనం చూడగలుగుతున్నామా కానీ మనం చూడాలని చెప్తుంది వాక్యం ఎందుకంటే మనం చూడాలా దేవునికి ప్రతినిధిగా మన దిన మనం చూసినాం ఆయన సన్నిధిలో మనము నిలబడాలంట ఆ ఇసల పక్ష పక్షంగా దేవుని ప్రజల పక్షంగా మనము ఆయన సన్నిధిలో నిలబడాలంట ఒక మధ్యవర్తి లాగా మనం నిలబడాలంట చూడండి ఆ రీతిగా ఉంటే మనం దేవుడు చెప్పిన ప్రతిది మనం పోయి అనేకులు ప్రకటించాలా అందుకోసం దేవుడు ఈ లోకంలో మనల్ని పెట్టిండు ఆ రీతిగా చూడండి ఎందుకు ఆ రీతిగా ప్రభు చేయాలా చూడండి ఎందుకు ఆ రీతి చేస్తుందంటే ఈ లోకంలో ఉపద్రవం కలుగుతుంది ఎంత భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి భయంకరంగా ఈ లోకం స్థితే అది అంతకంతగా జిగ దిగజారిపోతుంది ఈ లోకం కానీ ఎవరైనా గ్రహించగలుగుతున్నారా ఎవరైనా దాన్ని చూడగలుగుతున్నారా కాబట్టి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు ఆయన గర్జిస్తున్నాడు ఆ గర్జి సింహం గర్జిస్తే ఎవరైనా భయపడగలు ఉంటాడా దేవుడు ఆజ్ఞిస్తున్నాడు ఈ రోజు మనకి దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు నువ్వు ప్రవచించకుండా ఉంటావా ఏం ప్రవచించాలా బా ఆదరణకరమైన వాక్యం కాదు ఏం ప్రవచించాల మనుషుని హెచ్చరించాలా ఈరోజు సంఘ పరిస్థితి ఏం రీతిగా ఉంది వాళ్ళ స్థితిగతులు ఏ రీతిగా అవి మనం చూడాలంట చూడండి ఆ రీతిగా చూడాలా చేసే వాళ్ళు దేవుడు చూస్తున్న పై నుంచి ఎవరన్నా ఉన్నారేమోమని చూడండి ఎహెచ్కెల్ గ్రంథం ఇరవై అధ్యాయం ముప్పై వచ్చినంలో దేవుడు మాట్లాడుతుంది ఇక్కడ నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారంలోని దిట్టపరుశకును శ్రద్దలైన సందుల్లో నిలిచకును తగిన నేను ఎంత వెతికను విచారించడను ఒక్కడనను లేడు చూడండి నేను దేశమును పాడు చేయనట్లు అంటే ఈ లోకము పాడు కాబోతుంది ఈ లోకము దేవుని శిక్ష ఉగ్రత రాబోతుంది ఆల్రెడీ వచ్చేసింది స్టార్ట్ అయిపోయింది దేవుని ఉగ్రత కానీ ఆ ఉగ్రత టైంలో ఎవరన్నా దాన్ని ఆ సందులో నిలబడి ఆ ప్రాకారాన్ని దిట్టపరచాలా ఎన్ని విషయాలు చెప్తున్నారు దేశము తర్వాత ప్రాకారము తర్వాత దిట్టపరచటం తర్వాత అందులో నిలబడటం చూడండి ఎన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ కాబట్టి దేశము పాడు ఈ లోకము నాశనం ఈ లోకం స్థితి గతించబోబోతుంది కాబట్టి ఎవరన్న ఆప్తరా ఎవరన్న ఆ శిక్ష నుంచి మనుషులకు విడల కల్పిస్తారని దేవుడు వెతుకుతున్న పైలుంచి ఆయన చూస్తున్న పైల నుంచి ఎవరన్నా పోయి కానీ పాత నిబంధన కాలంలో ప్రవక్తలు దేవుడిని వాక్యానికి విజేత చూపించినారు కానీ యాజకుడు విధేత చూపించలే కాబట్టి ఎవరైతే విధేత చూపిస్తారో దేవుడు వాళ్ళతోనే మాట్లాడతాడు ఆ రీతిగానే ఏర్పరచుకుంటాడు దేవుడు మన గొప్పతనాన్ని బట్టి దేవుడు ఎప్పుడు ఏర్పరచుకోడు విధేయత ముఖ్యం కాబట్టి ఆయన అందరూ పిలుస్తాడు పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొంతమంది మరి ఆ కొంతమందిలో నువ్వు నేను ఉండాలా కాబట్టి ఎందుకు కొంతమంది ఎందుకు అంతమంది ఉన్నారు అంటే వాళ్ళు అవిధేత చూపించినారు దేవుడికి విధేత చూపించాలని అనుకుంటున్నారు కానీ అవిధేతలు జీవిస్తున్నారు అందుకు వాళ్ళతో దేవుడు మాట్లాడలేదు అందుకు ప్రవక్తను ఏర్పరచుకున్నాడు వాళ్ళు చెప్పగానే దేవుడిని ప్రవచనం చెప్పిండడు మొన్నటి దిన మనం చూసినాం ఆమోస గ్రంథంలో ఏడో అధ్యాయంలో ఆమోస గ్రంథం ఏడో అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నక్కడ కానీ ఎరిశలేము లోకి పోయి ప్రవచనం చెప్పుకుంటాడు అక్కడ చూడండి ఆయన ఎక్కడో మేడి పనులు ఎదుర్కొంటున్నాడు పశువులు కాసుకున్నాడు గొర్రెల కాపరి కాసుకుంటున్నాడు గడ్డాలు పెంచుకొని ఎంతో చేస్తున్నాడు ఆయన చదువు రాదు ఆ రీతిగా ఆయన జీవిస్తా ఉన్నాడు కానీ ఆ టైంకి ఎవడు ప్రవచనం చెప్పాలా యాజకుడు రాజుకు ఆదరకరమైన వాక్యం చెప్తున్నాడు రాజు దగ్గర కూర్చొని వాడు సుఖానుభవం జీవిస్తున్నాడు కానీ ప్రజలు మటుకు విగ్రహార్థం తట్టు తిరిగిపోయినారు ఈ లోకం అంతా విగ్రహార్థంతో దిగిపోయింది అంత భయంకరంగా తయారైపోయింది దిగజారిపోయింది కానీ యాజకుడు హెచ్చరిస్తలేడు యాజకుడు లోపల కూర్చొని మౌనంగా ఉండి ఆదరణకరంగా చెప్పి రాజుని మబ్బ పెడుతున్నాడు చూడండి ఎంత భయంకరంగా ఉందో మరి దేవుడు చూస్తూ ఊరుకుంటాడా నేను కాకపోతే నువ్వు కాకపోతే ఇంకెవరైనా దేవుడు ప్రకటిస్తాడు ఆయన నడిపిస్తాడు అట్లా మనం నిర్లక్ష్యం చేస్తే ఇంకొకరు దేవుడికి అది వెళ్ళిపోతుంది అది ఆయన ప్రవచనం కాబట్టి అందుకు మనం ప్రవచిస్తులకు మనం సిద్ధంగా ఉండాలా దేవుని ప్రవచనంలు దేవుని వాక్యాలు చెప్పడానికి మన ధైర్యంగా ఉండాలా నిలబడాలని కొరకు ప్రతినిధిగా సింహం భయపడుతుందా అట్లా నిలబడాలా మనం మన ప్రవ్య కొదమసింహం ఆయన కొదమ సింహం ఆయన నిలబడితే ఎవరు ఆయన ముంగట నిలబడలేరు నువ్వు ఆయన ప్రతినిధిగా ఉన్న నీవు ఆ రీతికి నిలబడాలంటే నీకు ఎంత ధైర్యం కావాలా ఎంత శక్తి కావాలా చూడండి ఎప్పుడు ధైర్యం తెలుసా దేవుని ఆత్మ నీళ్ళు ఉంటే నీకు ధైర్యం లేకుంటే నువ్వు పెరుగుతానమే నువ్వు ఎంత విశ్వాసం ఉండు కానీ ఒక దశలో మనకి భయం వేస్తూ ఒక దశలో మనకి మనం శ్రమలో మనకి ఎడిటేషన్ వస్తూ ఉంటుంది పడిపోతూ ఉంటాం కానీ ఎప్పుడైతే మనకి ఆ శ్రమంలో కష్టాల్లో కూడా ఎప్పుడు మనకు ఆదరణ ఉంటుంది అంటే దేవుని ఆత్మ నీలో ఉంటేనే ఆయన నీలో ఉంటే నీకు ఆదరణ ఉంటుంది కదా లేకుంటే ఎంత చెప్పినా కానీ ఆ టైంకు బాగానే ఉంటే తర్వాత నీళ్ళు అది ఎక్కడ దుఃఖం వేదన నీలో ఉంటూ ఉంటుంది అనేకులు దుఃఖ సాగలో పోతూ ఉంటారు ఎందుకంటే ఓదార్పు కానీ ప్రతి ఒక్కటి శ్రమంలో కూడా పోవాల్సిందే కానీ ఆ శ్రమంలో కూడా నీకు ఆదరణ ఇచ్చేది ఎవరంటే దేవుడు తప్ప ఎవరు కూడా ఇవ్వలేదు అందుకు ఆయన ఆత్మను మనకు అనుగ్రహించడం ఎందుకు తెలుసా మనకు సహకారిగా ఆయన మన హృదయంలో ఉంటాడు ఆయన ఆయన లేకపోతే మనం ఈ లోకంలో ఏది కూడా చేయలేము అందుకు ఆయన ఆత్మరూపిగా మన హృదయంలో ఉండి సమస్త కార్యాలు దేవుడు మన అందరి ద్వారా జరిగిస్తా ఉన్నాడు ఈరోజు అది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు నేను దేశాన్ని పాడు చేస్తున్నా చూడండి ఒక విధంగా మనం అర్థం చేస్తే పాత నిబంధన కాలంలో మోసే అక్కడ ఉన్నప్పుడు ఇష్టాల ప్రజలు ఆయనకు అవిధేత చూపించినప్పుడు ఏం జరిగింది ఆ దూడం చేసుకొని అంత భయంకరంగా ఉంటే ఏం జరిగింది అప్పుడు దేవుడు తెగుళ్ళు వచ్చినా లేదా దేవుని ఉగ్రత వచ్చిన వాళ్ళ మీద అప్పుడు ఆహార నువ్వు పోయి దేవుడు కాల దేవుడు మోసే పోయి దేవుడి కాలమ మోసే నువ్వు పక్క జరుగు ఒక క్షణంలో నేను వాళ్ళు మొత్తం నాశనం చేస్తా నీ గర్భంలో నుంచి నేను నేను మళ్ళా జనాలను పుట్టిస్తానంటే వద్దు ప్రవ్వా అని చెప్పి మోసే పోయి దేవుని పాద దగ్గర కాల దగ్గర పడిపోయింది ఆయన ప్రవ్వ ఆపు ప్రవ్వ ఆపు ప్రవ్వ అని ఆగిందా లేదా అప్పుడు ఆహారని చెప్పిండు నువ్వు త్వరగా త్వరగా వెళ్ళి ఆ దూపాటి చేత పెట్టుకొని జనులకు ప్రాయత్నం చేస్తున్నప్పుడు ఆయన దూపాటి త్వరగా పరిగెత్తి అప్పుడు తెగులు స్టార్ట్ అయిపోయింది ఎంతో మంది చనిపోయినారు కానీ ఆ ఆహారను బయలుదేరినప్పుడు కొంతమంది కాపాడబడ్డారు చూడండి ఆ రీతిగా అలాంటి సేవకులు కావాలనే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు ఆ రీతి ఉండగలవా మనం ఆ రీతికి ఉండగలవా మనం ఆ రీతిగా ఆయన ఉగ్రతలో ఎంతో మంది బలైపోతున్నారు ఎంతో మంది నశించిపోతున్న లోకంలో ప్రభువుని తెలియకునే చనిపోతున్నారు కొన్ని ఎంతో మంది చనిపోతున్నారు ఒక రోజులో కానీ వాళ్ళందరూ ఆయనని తెలుసుకోకునే చనిపోతు నష్టపోతున్నారు కానీ తెలియకుని వాళ్ళకి ఎవరు చెప్పాలా మనకు తెలుసు ఆ సత్యం అయన ఎట్టు పరిస్థితులు ఆయన ఆపడారు ఇది ఎందుకంటే మనిషికి అధికారం ఇచ్చినప్పుడు ఆయన తిరిగా అధికారం తీసుకోడు మనం ద్వారా అది చేయాలా జరగాల అది ఎవరు గ్రహించగలిగితే ఈ రోజు ఏ సంఘం గ్రహించింది చెప్పండి ఈ రోజు ఏ సంఘం ఒకప్పుడు మనం గ్రహించగలిగినవా దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు ఎంత జరుగుతున్నా కూడా ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు అంటే ఆయన చూస్తూనే ఊరుకునే ఉంటాడు ఎందుకంటే ఆయన మాట తప్పని దేవుడు మనం తప్పతో మాట ఒకసారి ఒక మాట మాట్లాడుతూ రెండోసారి ఇంకొక మాట మాట్లాడుతూ ఆయన మాట మార్చడానికి నరుడు కాదు ఆయన ఆయన దేవుడు ఆయన అధికారం ఇచ్చినప్పుడు దాని మాట ప్రకారం నిలబడతాడు కాబట్టి ఆ అధికారము మనకు దేవుడు ఇచ్చి మనం వాటిని ఆపాలా ఆ రీతిగా నువ్వు ఒక్కడో ఆపగలవా అది మన ఒక్కరికే సాధ్యం అది అందరూ ఆ రీతిగా తయారు కావాలా అందరూ ప్రవక్తలాగా తయారగాలని ఎన్నో ఒక నాలుగైదు నెలల క్రితం మనం చూసాం సంఖ్యా కాలంలో మోసే ఆ డెబ్బై మంది మీద దేవుని మోసేలో ఆత్మ డెబ్బై మంది మీదకి వస్తుంది కానీ ఆ డెబ్బై మందిలో అంతమందిని కూడా ఈ రెండు ఇద్దరు ఇద్దరు వ్యక్తులు ప్రవచించారు మిగతా వాళ్ళంతా సైలెంట్ అయిపోయినారు ఆత్మ ఉండి కూడా సైలెంట్ అయిపోయినారు కానీ ఇద్దరు వ్యక్తులు వచ్చి పాలెములకు వచ్చి దేవుని ప్రవచనం చెప్పినారు అందరిని సిద్ధపరిచినారు కాబట్టి యహోషం అంటున్నాడు మోస ఒక్కడే ప్రవచించాలా వీళ్ళు ఎంతమంది ప్రవచిస్తే వాళ్ళు ఆపాలంటే దేవుడు ఈ లోకంలో ఉందన్న అందరినీ ప్రవక్తలుగా చేసుకుని నీకెందుకు బాధగా ఉంది అంతగా హెచ్చరించలేదు యహోశివని మోషే చూడండి పాత నిబంధన కాలంలోనే ఆయన ప్రణాళిక ఉంది ఆ రీతిగా కానీ క్రొత్త నిబంధన కాలంలో ఎవరు గ్రహించగలుగుతున్నారో అందుకే మన పౌలు అది చదివింది కాబట్టి పౌలు అంటాడు మీరు ప్రవచన వరం కోసం ఆపేక్షించమని చెప్పింది దాని ఏంటి తెలుసా మేలు ప్రవచన వరం ఉంటే దానివల్ల లాభం ఏంటి చూడండి ప్రవశించి ఏ రీతిగా మనం ప్రవశించగలం చెప్పండి కానీ ఈ లోకంలో ఆయన ఉగ్రత రాబోతుంది కానీ ఇక్కడ చెప్తుంది అక్కడ ప్రాకారంలో దిట్టపరచకును నువ్వు ప్రాకారం అవి పడిపోయినాయి గోడలు పడిపోయినాయి గోడలు అంటే దేవుని బిడలక సాదృశ్యం ఆ గోడల్లో పడిపోయిన గోడలు అంతా చెదిరిపోయి గోడలు వంకల్ తింకరగా ఉన్నాయి ఒక్క గోడ సరిగలేదు లేదు కానీ దేవుడు చెప్తుడు ఎవరైనా దిట్టపరచగలరా నా బిడల్ని ఎవరైనా దిట్టపరచగలరా ఆ గోడను సరి ఎవరైనా ఉన్నారా పైన నుంచి నా ప్రవచనాన్ని నా వాక్కును ఎవరైనా ప్రకటించగలుగుతున్నారా యాజకులు నేను మోసం చేసిన ఈ రోజు దేవుని సేవకులు దేవుని మోసం చేసిండు ఆయన దగ్గర తీర్మానం చేసుకొని ఆయనకు ఆయన కొరకు జీవిస్తా అని చెప్పుకొని నిబంధన చేసుకొని ఆనాడు ఇష్టాలకు ఎట్ట ఉల్లంఘించి ఈరోజు శివ జీవితం కూడా ఉల్లంఘించి వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు వాళ్ళకు తోచింది వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు దేవుని ఆత్మ దుఃఖిస్తుంది దేవుడు ఎంతగా వేదన పండుతున్నాడు ఎవరైనా ప్రజలు నశించిపోతారని వాళ్ళు నశించిపోయేది ఆ ప్రజలు కూడా నరకాన్ని తీసుకెళ్తున్నారు ఎంత భయంకరమైన ఆ పాపం చేస్తుంది లోకంలో అందుకు దేవుడు ప్రవక్తను ఏర్పరచుకున్నాడు మనం ప్రవక్తలను కానే కాదు కానీ ఆమోస చెప్తున్నట్టు నేను ప్రవక్తను గాను ప్రవక్తలో శిష్యులైన గాను నా పాటికి నేను మేడి పని చెప్పుకుంటే నా పశువులు కాచుకుంటే యహోవ నాతో మాట్లాడి నా దగ్గరికి ఇస్త నువ్వు ప్రవచనం చెప్పని నన్ను పంపించిండు అమధ్య నువ్వు నన్ను ఎందుకు అటగిస్తున్నావు అని మాట్లాడుతున్న దేవుడు ఆమోసి ద్వారా అమధ్య భయపడిపోతాడు రాజే భయపడిపోయింది ఆ దేశమే ఒలికిపోయింది ప్రవచనం చెప్తే చూడండి దేవుడు అంతగా ఏమి తెలియని సదురాన్ని ఆ ఆమోసిని అంతగా ఏర్పరచుకున్నప్పుడు నిన్ను నన్ను ఏర్పరచుకోడా ఏర్పరచూడరా లేదా మన ఆమోసులాగా మనం మనం చెప్పగలమా అరీతిగా ఆమోసలాగా ఆయన చెప్పిన మాటకి విధేత చూపించి మనం పోగలమా రీతిగా నిలబడాలా సింహంలాగా నిలబడాలా మనం ధైర్యంగా నిలబడాలా ఆయన ప్రతినిధి మనం ఎక్టివ్ పరిస్థితి మనం భయపడంత ధైర్యం మనకి ఎప్పుడొస్తే తెలుసా దేవుని ఆత్మ నేను అందుకే ఏ గ్రంథం మనం చూస్తాం నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడమంటే అప్పుడు ఆత్మను ఆలోకి నిలబెట్టినని చూస్తాం మన వాక్యం ఏ గ్రంథంలో కాబట్టి నిలబడటం వేరు దేవుని ఆత్మని నిలబెట్టడం వేరే నువ్వు నిలబడాలంటే దేవుని యొక్క ఆత్మ నీళ్ళు ఉండాలా పరిశుధాత్మ అభిషేకం కనిపెట్టుకోవాలా ఆత్మతో నింపబడాలని ప్రతి దినం మనం అప్పుడే మనం ఎక్కడ ధైర్యం విశ్వాసం వస్తుంది ఆ ఆ విధానాలు మనం పోవాలా చూడండి శిష్యులు అంతకుముందు ఆయనతో పాటు పరిచర్ చేస్తున్నారు పైన మంది శిష్యులు కానీ ఎప్పుడైతే వాళ్ళు అప్పుడు కూడా పరిశురాత్మ అయినా దయ్యాలు అద్భుతాలు జరిగినాయి కానీ అదొక లెవెల్ సేవ ఎప్పుడైతే ఆయనపై పరలోకం పోయిండో ఆయన వాగ్దానం కూడా కనిపెట్టమండో అప్పుడు పరశురాత్మ పొందుకున్న తర్వాత రాజులు ఎదుట అనేకులు ఆయన ఆయన వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించగలిగినారు చూడండి అది ఒక లెవెల్ ఒక దశ నుంచి ఒక దశకు మనం పోవాలా చూడండి అవన్నీ మనం ఆత్మీయంగా అర్థం చేసుకోవాలా అందుకు మనం బైబిల్ చదవాలా మనం చదివితే అవన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి ప్రవచనం ఒక దగ్గర స్టార్ట్ అయితే ఒక దగ్గర ఆగిపోతుంది కానీ దాన్ని కంక్లూడింగ్ ఎక్కడ ఉంటుంది ఇంకొక అధ్యాయంలో ఉంటుంది చూడండి ఇవన్నీ అక్కడక్కడ ఉంటాయి కాబట్టి మనం చదివినప్పుడే వాటి అన్నిటి మనం కనెక్షన్ చేసుకోగలం లేకుంటే ఎట్టి పరిస్థితులు మనం కనెక్షన్ చేసుకోలేం అందుకు మనం లేఖనాలు పరిశీలించాలా అందుకే మనం ప్రభు మాట్లాడుతుంది ఇక్కడ ప్రాకాల దిట్ట పరిష్కులు పెద్దలైన సందుల్లో సందులు అంటే ఆ గోడలు సందులాగా తయారైపోయినాయి అవి మొత్తం క్రాక్స్ అని క్రాక్స్ మొత్తం అవి మొత్తం క్రాక్స్ ఇచ్చేసినాయి మొత్తం గోడలనే చెడిపోయినాయి స్థితి సరిగా లేదు వాటి స్థితి యథావిధిగా అది స్థితి సరిగా లేదు కానీ దాన్ని దిట్టపష్టకు తగినవాడు ఎవడని ఎంత విచారించినను ఒక్కడేనో కనబడలేదు ఆయన విచారిస్తున్నాడు పత్తి క్షణం ఆయన చూస్తున్నాడు తగినవాడు చూడండి ఈ సేవకు తగిన ఇలాంటి పరిచయం తగిన కంఫర్టబుల్ సేవ కోసం కాదు ఆయన సిలువు నేర్పుకొని అంటే ఆయన సెలువు అంటే మరణానికి సాధ్యం కదా మరణాన్ని మరణానికి నువ్వు ఎదురెళ్ళాలా ఆయన మరణానికి ఎదురెళ్ళిండు మరణపు ముళ్ళని విచ్చివేసిండు నువ్వు కూడా విరవగలవు మనం నిన్ను ఏం చేయలేదు నువ్వు ధైర్యంగా వెళ్ళాలా ఆయన సిలువ మోసుకొని పోవాలా ఆయన సిలువ దేని సాదృష్టం అని అర్థమైతే సాదు ఆయన సిలువ దేనికి సంబంధించింది అనేకులు రక్షించింది ఆయన సిలువ నువ్వు కూడా అంతే ఆయన ప్రతినిధికున్న నీకు దేవుడు ప్రతినిధిగా పెట్టుతే మనం కూడా అనేకులను ఆయన రక్షణలోకి నడిపించాలా కాబట్టి ప్రాకరణమైన సందుల్లో నిలబడాలా ఎవరు నిలబడాలి చెప్పండి సందుల్లో గొంతులు ఎలా అందుకే ఏసు వంటడు ఇరుకు ప్రవేశించి పోరాడమనడు ఇరుకు మార్గంలో చాలా కష్టం ఉంటుంది కదా ఇది ఇరుకు మార్గమే సేవ ఇది ఇరుకు మార్గం సేవ ఇది కంఫర్ట్ఫుల్ సేవ కానే కాదు కష్టాల్లో కూడా శ్రమల్లో సేవ అయినా భయపడం ఏది వచ్చినా కూడా మనం భయపడం ధైర్యంగా మనం ముందు పోతాం ఎందుకంటే మన ప్రభు మనతో పాటు ఉన్నాడు ఆ ధైర్యం మనకుంటుంది చూడండి తగిన ఎవడని ఎంత వెతికిన గానీ ఎవరు కూడా కనిపిస్తులేదంట అంత లోకమంతా యథావిధి ఉంది యాజకుడు కూడా నిద్రపోతున్న లోపల అందుకు దేవుడు ప్రవక్త నేర్పరచుకున్నాడు లేకుంటే ప్రవక్తలు ఎందుకు వస్తారు యాజకంతో సరిపోదు కదా లేవులు అని యాజకత్వం చేసే వాళ్ళు ఫస్ట్ లేవులే ఏర్పరచుకున్నారు దేవుడు కానీ ఆ వాళ్ళు ఆ యాజకత్వం సరిగా చేస్తలేరు విగ్రహదంలో చేస్తారు కాబట్టి అందుకు దేవుడు ప్రవక్తను ఏర్పరచినట్టు మనం చూస్తాం పాత నిబంధన కాలం అంతా కాలంలో కూడా ప్రవక్తలు ఉన్నారు చాలా మంది చూడండి కాబట్టి ఎందుకు దేవుడు ఈ విషయం చెప్తున్నంటే నువ్వు ప్రవచించాలా ఆయన ఆగ్రహిస్తున్నాడు ప్రవచింపకుండాన్న వాడు ఎవడు నువ్వు ప్రవచించకుండా మౌనంగా ఉంటావా నువ్వు నోరు మూసుకొని మౌనంగా ఉంటావా నువ్వు ప్రవచించాలా నువ్వు దేవుని వాక్యం ప్రవచించాలా ఏంది బ్రదర్ ఆ ప్రవచనం మన అర్థం చేసుకోవాలా పెద్దలైన సందుల్లో నిలుష్టకు తగిన వాడు ఎంత వెతికినా కానీ ఎవరు కూడా కనిపించలేదంట చూడండి ఎందుకు దేవుడు ఆ రీతిగా మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడు నిన్ను ఒక దూతలాగా పెట్టిండు చూడండి ఈ లోకము మనుషుల్ని దేవు ప్రతినిధిగా పెడితే వాళ్ళని సేవకులు వాళ్ళు ఏం వాళ్ళే రాజుల్లాగా ఉండి మనుషుల్ని బానిసత్వంలో తీసుకెళ్తున్నారు ఇంత భయంకరంగా చూడండి అందుకే సామెత గ్రంథంలో మనం చూస్తే పదమూడో అధ్యయం పదిహేడో వచ్చినంలో దుష్టుడైన దూత కీడునకు లోనగును చూడండి దుష్టుడైన దూత కీడు చేసేవాడంట వాడు దుష్టుడు అంటే వెలుగుదూత సంబంధులు ఈ లోకమంతా వెలుగుదూత సంబంధులు కానీ ఆ వాళ్ళ కీడులోకి నడిపిస్తారంట ఎందుకంటే మోసం కదా అది మోసమే కాబట్టి మోసంలో నడిపిస్తుంది ఈ లోకంలో అంతా పోతుంది కాబట్టి తర్వాత నమ్మకమైన రాయబారి ఔషబ్దం వంటి వాడు చూడండి నమ్మకమైన రాయబారి అంటే మనం అంతా ఆయన దిష్టిలో నమ్మకంగా ఉండాల నమ్మకమైన రాయబారి రాయబారి అంటే ఎవరు రాయబారం దేవుని నిద్ర నుంచి రాయభారం తెచ్చేవాళ్ళు దేవుని దేవుని సమ్ముఖలో నిలబడి దేవుని సన్నిలో నుంచి సమాచారం తెచ్చిన మోషే దేవుని సన్నిధిలో సమాచారం తెచ్చినవాడు వచ్చి కిందకు వచ్చి ఇస్రాల పది ప్రకటించినాడు ధర్మశాస్త్రం తీసుకొని పై నుంచి పది ఆగ్న తీసుకొని సీనాయ పర్వతం నుంచి కిందకు దిగొచ్చింది మోషే ఆయన సంధిలో నుంచి దిగొచ్చిండు ఇది మన చిహ్న పరంగా ఆత్మీయంగా అర్థం చేసుకోవాలా మనం కూడా అంతే ఆయన సంధిలో పోవాలా ఆయనతో సంభాషించాలా ఆయనతో మాట్లాడాలా ఆయన ఏం చెప్పిండో అది కిందకొచ్చి ఈ లోకంలో అమలు పరచాలా అదే కాబట్టి చెప్తున్నాడు రాయబారి లాగా ఉండాలా నువ్వు రాయబారి దేవునికి ప్రతినిధివు నువ్వు ఈ లోకంలో మనం కాబట్టి ఆ రాయభారాన్ని ప్రజలకు చెప్పాలా మనం ఆ రాయబారు దూత ఏం చేస్తున్నారంట ఔషధం వాడు ఔషధం అంటే మందు కదా ఔషధం దేనికి అవసరము ఏదైనా రోగం వస్తేనో ఏదైనా ఏదైనా జబ్బు వస్తేనే ఔషధం వేస్తారు మందు వేస్తారు కాబట్టి మనం కూడా ఒక మందు లాంటి వాళ్ళమే దేవుని వాక్యమే కదా మనకు స్వస్థత అంటే మనం ఆయన వాక్యం ఆ వాక్యమే మనుషులకు స్వచ్ఛత కలుగజేస్తూ ఉంటుంది అట్లా మనం తయారు కావాలా ఒక్కడు కూడా లేడు అంటున్నాడు దేవుడు యొక్క వాళ్ళని సరి దానికి తగిన ఎవడు ఈ ప్రాకారాన్ని దిట్టపరిచే ఎవరు ప్రాకారాలు దిట్టపరచడం అంటే అంత ఈజీ కాదు కదా చూడండి బాగున్న గోడని కింద నుంచి మంచిగా ఫస్ట్ నుంచి కొత్తగా కట్టిన గోడ కట్టొచ్చు ఎందుకంటే అది ఈజీ పనేది కానీ చెడిపోయిన గోడని అది పగిలిపోయిన గోడని దాన్ని సరిలేని గోడని నువ్వు తిరిగి మీ వాయిస్ వినిపిస్తలేదు వాయిస్పిస్తుందా కనీసం వేరు ఓకే వేరు వినిపిస్తుందా ఇస్తుంది కనీసం ఇది కాల్ వచ్చింది మధ్యలో కట్ అయిపోయింది వేరు ఇస్తున్నాం కనీసం చూడండి ఇక్కడ చూస్తే తగిన ఎవడు అని ఎంత వెతికినా కానీ ఒక్కరు కూడా కనిపించలేదంట చూడండి ఆయన ఎంత కృపగల దేవుడు చూడండి నమ్మకమైన రాయబారి లాగా మనం ఉండాలా ఔషధము లాంటి వాళ్ళలాగా ఉండాలా ఈ లోకంలో ఈ లోకంలో ఉన్న దాని అన్నిటినీ నువ్వు మాన్పే వాళ్ళగా ఆయనకు ప్రతినిధిగా ఉన్న ఆయన ఆయన చిత్తాన్ని నెరవేర్చే వాళ్లాగా ఉండాల తర్వాత ఎపిఎస్ఎల్ రాసిన పత్రికలో ఆరో అధ్యాయము పంతొమ్మిది వచ్చినములు మరియు నేను దేని నిమిత్తమై రాయబారినై సంఖ్యలతో ఉన్నాను ఆ సువార్థ మర్మమును ధైర్యంగా తెలియజేయటకును నేను మాట్లాడే నో నోర చూడండి లేని విషయంలో ఆయన రాయబారి సంఖ్యలతో పట్టబడిందో ఆ సువార్త మర్మము ధైర్యంగా చెప్పాలని ఆయన నోరు తెలుస్తున్నాడు కాబట్టి మనం ప్రవశించాలా మనం నోరు తెలిసి ఆ మర్మాన్ని మనము మరి అనేకులు ప్రకటించాలా ఏ మర్మం కదా అంతకన్నా మర్మ ఈ లోకంలో ఏది లేదు ఏ మర్మం ఆయన రక్షణ ఒక మర్మం ఏ స్ప్రవ ఒక మర్మం అంతకించి మర్మం ఏమి లేదు లోకంలో ఎన్ని మర్మలు ఉన్నాయి కదా తన కాబట్టి ఆ మర్మే క్రీస్తుని సువార్థనే మనం అనేకులు ప్రకటించాల కాబట్టి ఆ సంఖ్యలతో రాయబారే ఉండడాయిన ఆయన ఎంత సంఖ్యలో వేధింపబడిన గాని అవులంటాడు తిమోతికి రాసిన పత్రికలు నేను సంఖ్యలతో బంధింపబడిన గాని సువార్థ మటుకు చూడండి మనం ఎంత శ్రమలో ఉన్నా కానీ దేవుని సువార్థ మనం ప్రకటించాలా ఎందుకంటే మనకు తెలిసింది శ్రమల కాలం ఈ శ్రమల కాలంలోనే మన పరిచర్య బహు విజృంభించి శ్రమలు ఉంటాయి కానీ దానికి మించి మనం సేవ చేయాలా మనం ప్రకటించాలా అనేకులు దేవుని ప్రవచనాలు చెప్పాలా దేవుని అక్కడ దగ్గర అయిపోయింది మీ జీతాలు సమర్పించుకోండి ఎప్పుడైనా మీ పాపాలు ఒప్పుకోండి అని సరి చేసే జీవితం ఆ గోడలను సరి చేసుకోండి మీ జీతాలు సరి వాళ్ళకి చెప్పాల అది ఎట్లా వంకర పోయిందని ఆ గోడ అనుకుంటుంది బాగానే ఉంటుంది కదా కొన్ని గోడల్లో మనం చూస్తాం చూస్తే బాగానే కనిపిస్తుంది కానీ దానికి బద్దెచ్చిస్తే ఏమవుతుంది కొలత తెచ్చిస్తే అది వంకర ఉందా దాంట్లో డొప్ప ఉందా ఏందా తెలిసిపోతా ఉంటాయి అంతే కాబట్టి ఈ రోజు దేవుని వాక్యంతో చూస్తలేరు క్రైస్తవ సంఘం గోడ గట్టిన అంత బాగుంది నాకు అంత మంచిగానే ఉందనుకుంటున్నారు సున్నం కొట్టుకొని ఎంత బానే ఉందనుకుంటున్నారు కానీ దాన్ని కొలత వేస్తే దారం పడితే అది సరిగా లేదు కాబట్టి దాన్ని ఎవరు సరి చేయాలా మేస్త్రి ఏం చేస్తాడు దాన్ని సరిగా అది కొలత వేస్తే దారం పడితే దాంట్లో గ్యాప్ ఉంటే మళ్ళీ మాలేసి లెవెల్ చేస్తూ ఉంటాడు మరి అది దేని సాదృశ్యం అది ప్రకృతి సంబంధం కూడా మన ప్రభుకు మేస్త్రిలా కనిపిస్తాడు ఆమోసు గ్రంథంలో మనం చూస్తే ఆయన మేస్త్రిలకే మేస్త్రి ఆయన ఆయన మట్టభుగుడు పట్టుకునే గోడపై నిలబడ్డాడు ఏసు ప్రభు మేస్త్రి మేస్త్రి చేతులు ఉంటది ఏసు కూడా మేస్త్రిలాగా కనిపిస్తుంది అక్కడ ఇది ఎవ బహు ఆశ్చర్యంగా ఉంటుంది వాక్యం కాబట్టి ఆయన కొలత వేసినప్పుడు ఆ గోడలు సరిగా లేవు అందుకు దేవుడు నీకు గుండుదారం ఇస్తున్నాడు నీకు కొలత ఇస్తున్నాడు దేవుని వాక్యం నీకు ఆ కొలతతో వాళ్ళు సరి వాళ్ళ కొలత కరెక్ట్ చేయాలా మనం ఎప్పుడు చేస్తాం మనం వాళ్ళకు ప్రకటించాలా ఏంది ఆ కొలత అది ఏ రీతిగా మీ కొలత సరి చేసుకోవాలా చెప్పటమే మనం ఆయన మనం మన దేవుడు మనకు బయలుపెచ్చిన సత్యం కాబట్టి ఈ లోకమంతా చెప్తుంది నువ్వు బాగానే ఉంది గోడ ఎంత బాగుంది గోడ రంగేషిని మంచిగా ఉంది అంటారు కానీ దేవుడు చూపిస్తాడు అది చక్కగా లేదని నీకు చూపిస్తున్నాడు దేవుడు నరకుతుడా దేవుడు చెప్తుండడు ఇసల్ పదలో ఏ రీతిగా విగ్రహాలను చేస్తాడు చూడక్కడ గోడకు కన్నం వేసి చూపించేదాన్ని ఏచికేళ్లకి మందిరంలో యాజకులు ఎంత పాపం చేస్తున్నారో దేవునికి విరుద్ధంగా అది గోడకు కన్నం దేవుడు చూపించిండు కన్నం మరి చూపించిండు దేవుడికి ఏహెచ్కేళ్ళకి కాబట్టి దేవుడు మనకు చూపిస్తున్నాడు నువ్వు ఆ గోడలను సరిచేయాలా అది మన సేవ ఈ రోజు గోడలు సరిగ్లి కాబట్టి ఆ గోడల మన సరి చేయాలా అందుకే మనం చూస్తున్నాం చూడండి అందుకే ఈ వాక్యం చూసి ముగించేస్తాను ఇది ఇదైతే నేను తర్వాత నేను పన్ను మీద పంచుకుంటాను అయితే మొదటి కొరెందు పత్రిక పద్నాలుగో అధ్యయం మూడవ విషయంలో ఈ వాక్యం చూస్తున్నాం ఇది ఇక్కడ పౌలు ఆ విషయం చెప్తున్నాడు క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుచున్నాడు చూడండి ఇది ఎట్లా మనం అర్థం చేసుకున్నాం చెప్పండి ప్రవచన వరం అంటే ఎన్ని విధాలు ఉన్నాయి చూడండి క్షేమాభివృద్ధి ఉండాలా తర్వాత హెచ్చరించాలా తర్వాత ఆదరణ కూడా ఇవ్వాలా చూడండి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి క్షేమాభివృద్ధి అంటే ఏంది క్షేమం అంటే ఏంది మంచిదనట్టు అభివృద్ధి ఫలించటం క్షేమం లేదు ఫలింపు లేదు తర్వాత హెచ్చరిక ఆదరణ కలుగునట్లు అంటే ఇది దేవుడు చెప్తున్న దేవుడు ఈ ప్రవచన వరం ఉన్న వాళ్ళు ఎట్లాంటి సేవ చేయగలరు అంటే మా సంఘానికి హెచ్చరించే వాళ్ళు సంఘ క్షేమ ప్రవచించేవాడు సంఘ క్షేమ వృద్ధికి ప్రవచిస్తూ ఉంటాడు అది కదా ముఖ్యమైనది అన్ని ముఖ్యమైనవి కానీ మరి విశేషంగా ప్రవచన వరాన్ని దేవుడు ఎందుకు కోరుకోమని అంటే చూడండి ఈ లోకంలో ఎంత చెప్పినా ఎంత గంభీరంగా వాక్యం చెప్పినా కానీ వాళ్ళకి క్షేమాభివృద్ధి లేకపోతే ఏం లాభం చెప్పి వాళ్ళకి ఆదరణ లేకపోతే ఏం లాభం చెప్పండి అందుకే చూడండి క్షేమాభివృద్ధి మనం చేయాలా ఏందా క్షమంటే వాడి దుఃఖంలో ఉన్నప్పుడు వాడు బాధలో ఉన్నప్పుడు వాడు వాళ్ళ వాళ్ళ విధానాలు ఉన్నప్పుడు నువ్వు వాటిని తగ్గించడం నువ్వు చెప్పే ప్రవచనం నువ్వు చెప్పే వాక్యను వాళ్ళ హృదయంలో నుంచి వాళ్ళకు వేదన వేదన నుంచి విడదలగలుగుతూ ఉంటుంది వాళ్ళ హృదయంలో నుంచి వాడు ఆ వేద నుంచి విడదల పొందుతూ ఉంటారు తర్వాత వాళ్ళు ఫలిస్తూ ఉంటారు ఆత్మీయ దశలో అభివృద్ధి పొందుతూ ఉంటారు కాబట్టి ఆత్మీయమైన అభివృద్ధి ఎక్కడుంది ఫస్ట్ ఆఫ్ వాళ్ళు సంఘానికి క్షేమం ఎక్కడుంది సంఘానికి ప్రొటెక్షన్ ఎక్కడుంది ఈరోజు చెప్పండి దేవుని బిడ్డలకు ప్రొటెక్షన్ ఎక్కడుంది ఈరోజు ఏ స్రాబు కదా ప్రొటెక్షన్ మన కొండ మన కోట ఆయనలో మనం ఉంటే మనకు ప్రొటెక్షన్ చూడండి ఈరోజు సంఘం ఎట్లా ఉంది లేదు అభివృద్ధి లేదు తర్వాత అందుకే అంటున్నాడు క్షేమాభివృద్ధి ప్రవసించే వాడు ఏం చేయాలంటే వాడి రోల్స్ ఏంటంటే నువ్వు క్షేమాభివృద్ధి కలుగు చేయాలా సంఘానికి మనుషులకు క్షేమాభివృద్ధి రావాలా దేనికి క్షేమాభివృద్ధి రావాలా బిల్డింగ్స్ ఆస్థాంతస్తులు కాదు ఆత్మీయ దశలో నీకు క్షేమం అభివృద్ధి కావాలా నువ్వు ఆత్మీయ దశలను కలించాలా నువ్వు ఆత్మలను అభివృద్ధి పొందాలా తర్వాత దాని గురించి నువ్వు హెచ్చరించాల మనుషుల్ని హెచ్చరిక అంటే వాళ్ళని హెచ్చరించడం హెచ్చరించేది ఏంటంటే శారీరకమైన బలహీనతల నుంచి బంధకాల నుంచి ఉన్న వాళ్ళందరికీ శేక్ష కలిగించాలి అప్పుడే నువ్వు హెచ్చరిస్తే వాళ్ళందరికీ శేక్ష కలుగుతూ ఉంటారు వాళ్ళందరికీ విడదలగలుగుతూ ఉంటారు ఆ హెచ్చరికను వాళ్ళు స్వీకరించినప్పుడు వాళ్ళ పాపాలు ఒప్పుకొని ప్రభుత్వానికి వచ్చినప్పుడు వాళ్ళ బంధకాల నుంచి విడుదల పొందుతూ ఉంటారు శరీరసమైన జీవితంలో నుంచి వాటి అన్నిటి నుంచి ఆ బంధకాల నుంచి వాళ్ళు విడుదల పొందుతూ ఉంటారు మనం హెచ్చరిస్తే తర్వాత ఆదరణ కదా ఈ క్షేమము క్షేమాభివృద్ధి హెచ్చరిక ఆదరణ ఇవి వీటి గురించి నేను మళ్ళీ తర్వాత చెప్తాను నేను క్లుప్తంగా నేను షార్ట్ కట్ ఉందో నేను చెప్తాను ఇప్పుడు ఈ హెచ్చరికలు మనం చేయాలా చూడండి కాబట్టి ఆదరణ కలుగునట్లు చూడండి ఆదరణ అంటే పరశురాత్మ అభిషేకానికి సాధిశం ఈ లోకంలో మనకు ఆదరణ ఉండాలంటే దేవుని ఆత్మ తప్పయ్యక్కడ కూడా ఆదరణ లేదు మనకి చూడండి ఎల్లప్పుడు ప్రభులను ఆనందించమన్నాడు తర్వాత మిమ్మల్ని అనాదరణగా విడిచిపెట్టనడు కాబట్టి మనం అనాథలు ఉండ ఉండటానికి వీలేదు ఆయన మనకు ఆ తండ్రి కదా కాబట్టి ఆయన మన తండ్రి ప్రవ్వాని ఆత్మను కనిగిరించి ప్రవ్వా అనే ప్రార్థనలో మనకు అవసరం ఆయన ఆత్మ మనం పొందుకోవాలా ఆయన సన్నిధిలో మనం నిత్యం జీవించాలా అప్పుడే మనకు ఆదరణ ఉంటుంది వేదంలో కష్టాల్లో కొనబోతుంటే ఆదరణ ఉంటుంది దావిది రాజు ఎందుకు కష్టాల్లో ఉన్నప్పుడు ఎందుకు అంతగా వేదంలో శ్రమలో ఎందుకు అంతగా దుఃఖంలో పోయినా ఆయనకు ఆదరణ ఉందా కీర్తన కన్నా చూస్తాం నా ప్రాణమా ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావు నా ప్రాణమా ఎందుకు నువ్వు భయపడుతున్నావు దేవుడు నమ్ముకొని మౌనంగా ఉండు ఆయనే నిన్ను రక్షించేవాడు నేను బలపచేవాడు అని ఆయన ప్రార్థించగలిగినాడు అని అన్నాడు ప్రభు నీ పరిశుధాత్మను ఆల్రెడీ తొలగించేదాన్ని ప్రార్థన చేసినా లేదా యాభై అధ్యాయంలో యాభై అధ్యాయంలో నేను పవిత్ర నా హృదయం హీమం కంటే తెల్లగా కడమనడు నాయకు శుద్ధి హృదయం కలుగు చేయమనడు నీ పరిశుధాత్మను ఆల్రెడీ చెప్పినా లేదా దావిధరాజు అంటే పరిశుధాత్మ పోగొట్టుకుంటారు మనుషులు అంటే దేవుని ఆత్మ మనలో ఉంటే మనకు ఆదరణ ఉంటుంది అన్నట్టు కాబట్టి ఆ ఆదరణ మనం పొందుకోవాలంటే మనం కేవలం దేవునిలో ఉంటేనే మనకు ఆదర ఆదరణ కాబట్టి మనకు అర్థం చేసుకోవాలి ఆ రీతిగా ఆ ఆదరణ మనుషుకు కలిగినట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుతున్నాడు మనుషులతో మాట్లాడుతున్నాడు శారీరకమైన జీవితాలు వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఈ మూడు సంఘానికి ఈ రోజు లేవు ఈ నాలుగు లేదు క్షేమం లేదు అభివృద్ధి లేదు తర్వాత హెచ్చరించే లేరు ఆదరణ ఇచ్చేవాళ్ళు లేరు ఈ మూడు ప్రవచించేవాడు వాళ్ళ నుంచి వస్తాయంట బయట కాబట్టి అందుకు దేవుడు చెప్తున్నారు అక్కడ యహోవా ఆగ్రహిస్తున్నాడు ప్రవచింపకుండా వాడు ఎవడు కాబట్టి అందరూ ప్రవచించాలా అందరూ దేవుని వాక్కును ప్రకటించాలా దేవుని సత్యాన్ని ప్రకటించాలా ధైర్యంగా సంఘానికి క్షేమభివృద్ధి రావాలా ఈ రోజు క్షేమము లేదు సంఘంలో భయంకరంగా జీవిస్తున్న సంఘం ఈ లోకంలో కాబట్టి మనం ఆ రీతి ఉండడానికి వీలేదు అందుకే ఎహెచ్కేల గ్రంథంలో నుంచి వాక్యం మనం చూస్తాం ఏం చేంథము ముప్పై మూడో అధ్యాయము ఆరో వచ్చిన అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు బాకాదము బాకా ఊదనందున చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయో చూడండి కడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీటయు తటసించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలు వాని వద్ద వాని ప్రాణము నిమిత్తమును వచ్చి విచ్చారణ చేయదును చేయదును చూడండి ఏం చెప్తుంది ఇక్కడ కావలి వాడు అన్నప్పుడు దేవుని కావలివాడంటే దేవుని స్థనిధులు నిలబడేవాడు మనమంతా కావలి వాళ్ళమే ప్రాకారములో ఆ కావలి బుర్జు మీద తిరుగుతుంట కావలివాడు వాచ్మెన్ వాచ్మెన్ అంటారు కాబట్టి దేవుని సంఘాన్ని కాపాడడానికి మనం వాచ్మెన్ లాగా దేవుడు పెట్టింది సంఘాన్ని దేవుని సన్ని నడిపించాలా రాబోయే సంఘాన్ని విడుదల సంఘాన్ని హెచ్చరించి ప్రభు చేత అది ప్రవచన వరం కాబట్టి ఆ ప్రవచనం మనం చెప్పకుండా దేవుని వాక్యం చెప్పకుండా ఖడ్గం వస్తుంది కరువు వస్తుంది లోకం మీదకి తీర్పు రావద్దని చెప్పకుండా మనం ఉంటే వాళ్ళు అజాగ్రత్తగా ఉంటే ఖడ్గం వచ్చి ప్రాణం తీస్తే దేవుడు నీళ్ళు నువ్వు ఎందుకు చెప్పలేవు చూడండి అందుకే అందుకే మనం ఈ వాక్యం వింటే చాలా భయం వేస్తూ అందుకే మనకి ఏ దేవుడు ఏది బయలుపరిచినా కానీ మనుషులు ప్రకటిస్తూ ఉంటాం ఎట్లా ప్రకటిస్తాం వాడు మనం చెప్తే వినాలా అనే ప్రకటిస్తాం వాడు విని త్రోసివడానికి వీల్లేదు ఈ లోకస్తులు చేశారు వాడు వింటే ఎంత వినకపోతే ఎంత కాదు అదే దేవుడు మనం చెప్పిండు నువ్వు వాక్యం చెప్తే ఖచ్చితంగా వాడు వింటాడు విని రక్షణ పొందాల అది మన ప్రయాసం ఒక్క ఆత్మ కూడా నశించిపోవద్దు మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఒక ఆత్మ కూడా నశించిపోవద్దు అందుకోసం మనం ప్రయాస ఆ ప్రయాసం ఉన్నప్పుడే మనం ప్రభు చెంత నడిపించగలం దేవుడు మన లెక్క అడుగుతాడు వాడు ప్రాణానికి ఏమైనా అయితే దేవుడిని నీళ్ళు లెక్క అడుగుతాడు ఆయన చెప్పిన ప్రాంతానికి నువ్వు పోకపోతే దేవుడిని లెక్క అడుగుతాడు ఆయన చెప్పిన పని నువ్వు చేయకపోతే నువ్వు దేవుడిని ఎక్కడుగుతాడు వాళ్ళు నశించిపోయినా అనుకో ఆ క్షణంలో నువ్వు నువ్వు దేవుడు నువ్వు చూపించినప్పుడు నువ్వు పోకుండా వాళ్ళు అట్టను నశించిపోయాడు అనుకో దేవుడు వాళ్ళ ప్రారంభం నుంచి నేను లెక్క ఈ వాక్యం చెప్తుంది ఆ రీతిగా అందుకు మనం ఎక్కడ ఎవరు పిలిచినా కూడా మనం పోతూనే ఉండాలా ఎక్కడ పిలిచినా కూడా మనం పోతూనే ఉండాలా ఆ దశలో మనం ఎదగాల ఆత్మీయ దశలో మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని వాళ్ళందరినీ మనం హెచ్చరించి ప్రభుత్వం నడిపించాలా వాళ్ళకి ఆదరణ కలిగించాలా సంఘానికి ఈరోజు సంఘంకి ఆదరణ లేదు హెచ్చరి వాళ్ళు లేరు అంత సోమర లాగా కాబట్టి దేవుడు అందుకు ప్రవచనవరం మనం పొందుకోవాలా అందుకు ప్రవక్తను లేపి ఆ సోమరతనం నుంచి ఇష్టాలు ప్రజలను బయట తీసుకొచ్చింది యాజకులు కూడా మేలుకున్నారు ప్రవక్త వస్తున్నారంటే భయపడే వాళ్ళు కాలంలో కానీ ఈ కాలంలో భయమే లేదు మనుషులకి అందుకే సింహం గద్దిస్తే ఎవడైనా భయపడకుండా ఉంటాడా నువ్వు ప్రకటిస్తే భయపడతారు మనుషులు దేవుడు భయం వస్తుంది వాళ్ళకి వాళ్ళు చేసిన తప్పని భయపడతారు ఆ భయం వాళ్ళ నుంచి వాళ్ళు విడుదల పొందుతారు అయ్యంతకాలం దేవుని అంటే భయం లేకుండా జీవించడమే దేవుని ఇంతకాలం మమ్మల్ని ఈ ఉగ్రత రాకుండా దేవుడు మా మీద ఆపిండే ఇక్కడ మీ జీవితాన్ని సమర్థించుకొని నువ్వు ప్రకటిస్తే వాళ్ళు మార్పు జంతురు ఆ భయాన్ని ఆ భయము దేవుని భయం వల్ల భక్తిగా మారుస్తుంది వాళ్ళ వాళ్ళ భయభక్తులు కలిగి పశ్చాత్తాపడతారు అప్పుడు ప్రభువుని స్వీకరిస్తారు వాళ్ళు చూడండి కాబట్టి మనం బాకా ఓదాలా అయితే కావలి వాడు తన ఖడ్గము చూసి ఖడ్గము వచ్చితో చూసి బాకా ఓదని చూడు బాకా ఓదాలా హెచ్చరించకపోతే మనుషులకు వాళ్ళు అజాగ్రత్తగా ఉంటారంట ఎందుకంటే వాళ్ళు తెలియదు కదా బాగా వినబడలే తెలియదు ఇస్తా యథావిధిగా జీవిస్తుంటాయి ఈ లోకం కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు పెట్టి లోకంలో మనకి ఇన్ని సత్యాలు బయలుపరిచి ఎంత చెప్పినప్పుడు మనం ఎందుకు మౌనంగా నోరుముసుకొని మౌనంగా ఉండాలా నువ్వు చెప్పాలా లేకుంటే దేవుడు లెక్కడుగుతాడు నువ్వు లెక్కడుగుతుడు దేవుడికి ఈ వాక్యం ప్రకారంగా నువ్వు లోకంలో తీర్పు రాబోతుంటే నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు నీకు ఎన్నో విషయాలు నీకు చెప్పినా నువ్వు ఎందుకు మౌనవు అని చెప్పి ఆయన మళ్ళా చేస్తానంట చూడండి అందుకు మనం జాగ్రత్తగా జీవించాలా ప్రతి మనం ఆయనకు ప్రతినిధిగా ఈ లోకంలో జీవించి ఆయన రాకటుకు అనేకులు మనం సిద్ధపరచాలా ఎందుకంటే బహు ఆయన రాకడ బహు సమీపంగా ఉంది కాబట్టి మనం ప్రతి సంఘాన్ని ఎట్లా ఆధారించాలా సంఘం దేవుని బిడ్డలు సంఘం నిజంగా చర్చికి పోయి వాకింగ్ చెప్పేది కాదు దేవుని బిడ్డలు ఎక్కడున్నా కూడా అది సంఘమే నా దృష్టిలో అది సంఘమే సంఘం శరీరం కదా మనుషులు ఏర్పరచుకున్న ఆ సంఘం సంఘమే కానీ ఒకటే సంఘం ప్రభు చెప్పిండు బయట ఒక మంద నాకు లోపల ఒక మంద రెండు మందలు కలవాలా రెండు మందలు కలవాలా ఆ మంద కలిసినప్పుడే కాపరి ఒక్కడైతే గొర్రెలోకు గోరెలు ఒక్కటే అవుతుంది కాబట్టి దానికోసం మనం ప్రయాసపడాలా ఎందుకంటే ఆయన రాకడ త్వరగా మనం సిద్ధపడాలా అనేకులు మనం సిద్ధపరచాలా ఎందుకంటే ఆయన రాకడ దినాలు ఉంటున్న లోకమంతా యథావిధిగా జీవిస్తుంది సంఘంలో ఎంత భయంకరంగా మనుషులు జీవిస్తున్నారు నేను తర్వాత వచ్చే వారని నేను చెప్తాను తర్వాత కాబట్టి ఒక వాక్యం అయితే నేను చూసి నేను ముగిస్తా ఒక వాక్యం చూసి నేను ముగించేస్తాను ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పైన వచ్చిన ఎఫీసీలకు రాసిన పత్రిక నాలుగు పన్నెండు ఎఫీసీలకు పత్రిక నాలుగు అధ్యాయము పన్నెండవ వచనంలో దేవుడు ఎందుకు మనకి ఎందుకు దేవుడు మనల్ని ఆ రీతిగా ఈ లోకంలో పెట్టిండు పదకొండవ వచనం మనం అందరము విశ్వాస విషయంలోను దేవుని కుమార్ని గుచ్చిన జ్ఞానం విషయంలోను ఏకాత్మము పొంది చూడండి మనం ఉన్నప్పుడు దేవు గురించి మాట్లాడుతున్నాడు సంఘం దేవుని బిడ్డలందరి గురించి మాట్లాడుతూ అందరూ దేవుని కుమారిని వచ్చిన జ్ఞాన విషయంలో ఏకాత్మం పొందాలంటే ఇప్పుడు ఏకాత్వం లేదు ఎక్కడ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఒకడొక రీతికి బోధలు చెప్తున్నారు కానీ అందరినీ ఒకటే బోధ సత్యమైన దేవుని వాక్యంలోకి నడిపించాలా అది మన ప్రయాసం ఈరోజు సంఘం లేదు ఆ రీతిగా కాబట్టి దేవుడి ఎందుకు ప్రవచన వరం ఇచ్చిండు నువ్వు సంఘ కొరకు నువ్వు హెచ్చరించాలా వాళ్ళకి ఆదరణ కలిగించాలా సంఘంలో ఆదరణ లేదు దుఃఖంతో ఆత్మలు ఘోషిస్తాయి ఎందుకు పరుశరాత్మ లేదు శ్రమలుగుండబోతుండవు శోకి సంఘం ఈరోజు శ్రమలుగుండబోతుంది కాబట్టి దేవుడు మాట్లాడుతుంది ఇక్కడ మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమార్కు వచ్చిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొందాలా తర్వాత సంపూర్ణకు పురుషులకు వరకు సంపూర్ణంగా తయారు కావాలా తర్వాత అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలగవాలంటకు ఆయన ఇలాగ నియమించని ఎందుకు దేవుడు మనం పెట్టి లోకంలో ఆయన కలిగిన సంపూర్ణతకు సమానంగా మనం ఉండాలంట ఆయన ఎంత గొప్ప దేవుడు చూడండి ఆయనతో మనల్ని ఆయనతో సమానులుగా పెట్టుకుంటున్నాడు పెళ్లి కుమార్తెని ఆయనకు ఆయన పక్కన నిలబడే అర్హత ఇస్తున్నాడు దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడు చూడండి ఇలాంటి గొప్ప దేవుడు ఈ లోకంలో ఒక్కడు కూడా అసలు దేవుడు ఉంటే ఉంటే కదా ఏ స్ప్రవే దేవుడైనా ఈ లోకమంతా దేవతలని విగ్రహాలు చూడండి ఆయన ఈ రాగు నియమించిన తర్వాత పదమూడవ వచనంలో పరిశుద్ధులు సంపూర్లగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరిగించటకును ఆయన కొందని అపోస్తులు గాను కొందని ప్రవక్తలు గాను కొందరి స్వార్థికులు గాను కొందని కాపరులు గాను ఉపదేశకులు గాను నియమించిన ఎన్నో రోల్స్ ఇచ్చిన దేవుడు ఈ రోజు మన రోల్ ఏంది మనది గ్రహించాలా కాబట్టి మనం ఏ స్థితిలో మనం పిలవడ్డమో ఆ పిలుపుకు తగినట్లు మనం జీవించాలా దేవుని వాక్యాన్ని మనం ప్రకటించాలా ప్రతి దశలో మనం జాగ్రత్తగా తర్వాత అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి కాబట్టి పసిపిల్లల జీవితం ఉండాలా మన ఆత్మీయ దశలో కానీ ఆత్మీయ దశలో ఇంకో విషయం అర్థం చేసుకోవాలా నువ్వు తండ్రిలాగా ఉండాలా అనేకులు తండ్రిలాగా ఉండాలా ఆత్మీయ దశలు నువ్వు తండ్రిలాగా ఉండాలా తర్వాత నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పసిపిల్లలా స్వభావం కలిగి ఉండాలా అంటే ఎలాంటి పాపం వల్ల ఉండొద్దు అశుద్ధంగా తర్వాత ఆత్మీయ దశలు నువ్వు ఎందుకు అనేకులు పిల్లలాగా కాబట్టి నువ్వు వయసులో చిన్నవాడు కావచ్చు కానీ నువ్వు తండ్రి స్థానంలాగా నువ్వు ఉండాలా ఎందుకంటే తండ్రి లేడు ఈ లోకంలో వాళ్ళకి కాపరం లేడు నువ్వే తండ్రిలాగా ఉండాలా ఆయన మన తండ్రిలాగా ఉన్నాడు కాబట్టి అందుకే మన తండ్రిని సంబోధిస్తూ ఉంటాం కాబట్టి ఆత్మీయ తండ్రి చెప్పుకుంటూ ఉంటాం సంఘాల్లో కానీ ఏ రోజు కూడా ఆ పిల్లల్ని దేవుని సంత సరైన మార్గం కాదు కాబట్టి ఆ స్థితిలో మనం ఉండాలని ప్రభు చెప్తున్న ఎందుకు తెలుసా మనం పసిపిల్లమై ఉండి మనుషుల మాయాపోయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగ కుయుక్తులతోనూ కొట్టుకొని పోకున్నట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశంకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టుబరేవారనే ఉండక పసిపిల్లలు మోసపోతారని చెప్తుంది ఇక్కడ వాక్యం పసిపిల్లలు మోసపోతారు అంట కాబట్టి మాయాపం చేత మోసపోతారు ఎందుకంటే పసిపిల్లలు జీవితం కదా వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఎవరు చాకటిస్తే ఎవరు ఎక్కడ పిల్లమని పిలిస్తే వెళ్ళిపోతారు వాళ్ళు పిల్లలు తెలియదు అట్లా ఉండొద్దని చెప్తుంది అక్కడ కానీ ఆయన వాక్యము ఒక దశలో ఒక విధంగా దేవుడు మాట్లాడుతుంటాడు మనకు ఆ రీతిగా చూడండి కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి మనం అటు ఇటు అలల చేత ఎగురు కొట్టుకోపోవద్దు ఎందుకు తెలుసా వీళ్ళంతా ఎవరు తెలుసా వీళ్ళంతా నిలకడలేని జీవితం అన్నట్టు ఎటు ఎటు గాలి కూడా కొట్టుకొని పోతుంది చెత్త ఎటు గాలి కూడా అటు వెళ్ళిపోతుంది కదా ఎందుకంటే దాంట్లో విత్తనం లేదు కాబట్టి కానీ నువ్వు వడ్లగింజల లాగా మనం చూసిన వాక్యం ఉంది తొక్క ఏం చేస్తుందంటే తూర్పు పాలు ఆ ఆ గాలికి ఎగిరిపోతే విత్తనాలు వచ్చి కళ్ళము లోపల పడతాయి నువ్వు విత్తనం లాగున్నవా తొక్కలాగున్నవా ఈ రోజు క్రైస్తవ జీవితంలో విత్తనం లేదు అంటే దేవుని వాక్యం లేదు వాళ్ళు విత్తనం లేని వడ్ల గింజేలాగున్నారు కానీ గాలికి కొట్టుకోపోతున్నారు ఎట్టు గడత వాళ్ళ విత్తనం రావాలంటే దేవుని వాక్యం పెట్టాలి కదా మనం తెలియదు వాళ్ళకి విధానం కానీ దేవుడు మనకు చూపిస్తున్నాడు క్షేమాభివృద్ధి ఆ హెచ్చరిక తర్వాత ఆదరణ ఈ మూడు లేవి సంఘానికి రోజు వాళ్ళు అనుకుంటున్నారు మేము బహుగా ఫలించిన కానీ ఎక్కడ లేదు హెచ్చరించే వాళ్ళు లేడు హెచ్చరికంటే దేవుని భయం లేదు తర్వాత ఆదరణ అచ్చలేదు అందుకు శ్రమలో కొనబోతుంది గొప్ప జనం తర్వాత ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వల్లే మనం అన్ని విషయంలో ఎదగాల అన్ని విషయంలో కొన్ని విషయాలు కాదు అన్ని విషయంలో మనం ఎదగాల చూడండి ప్రతి దశలో మనం ఆయన కొరకు ప్రతినిధిగా ఈ లోకంలో ఉన్నాం కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఆయన ఆజ్ఞిస్తున్నాడు నువ్వు ప్రవచించాలా నువ్వు ఆత్మీయమైన విధానాలు ఈ విషయాలు అన్ని సంఘానికి మనం ప్రకటించాలా దేవుని బిడలు ప్రకటించి వాటి అన్ని క్షేమాభివృద్ధి మనం తీసుకొని రావాలా ఈ క్షేమాభివృద్ధి ఈ హెచ్చరిక ఈ నేను తర్వాత వచ్చే వారని నేను చెప్తాను అంతవరకు దేవుడు మనందరం కాచి కాపాడాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు దేవ మా ప్రియ పరలోకి తండ్రి నీకే స్థుతులు శ్రోతాలు అర్పించుకోవటం గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడారు ప్రభావ నైనా ప్రాకాలను తిట్టపరకు పెద్దలైన సందులు నిలుపులకు తగిన వాడు మీరు విస్తరిస్తున్నారు ప్రభావ ఒక్కడైనా ఉండడానికి చూస్తున్నారు మేమున్నాం ప్రవ్వా ఆ ప్రాకారాలు మేము దిట్టపరుస్తాం ప్రవ్వా ఆ బ్రతలైన సొంతం నిలబడి ప్రవ్వాటిని సరి చేస్తాం ప్రవ్వా నైనా మేము వెళ్తాం ప్రవ్వా మేము ప్రవచిస్తాం ప్రభా మీ ప్రవచనాన్ని మేము చెప్తాం ప్రభావా ఈ రోజు మేము తీర్మానించుకుంటున్నాం ఆయన గొప్పదేవ మీరు ఆగ్నిస్తున్నారు ప్రభావ రెండు వేల మీరు ఆగ్నించినారు కానీ ఈ రోజు ఎంతో మంది ప్రకటించలేని చిత్రలున్నారు ప్రవ్వ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రవ్వా ఆదరణ కొరకు హెచ్చరిక కొరకు ఎవరు కూడా ప్రయాస పడతలేరు ప్రవ్వ అంతా యథావిధిగా జీవిస్తుంది యాజకుడు యాజకుల్లాగానే ఉన్నాడు ప్రవ్వా రాజు రాజులాగా ఉన్నాడు కానీ ప్రవ్వా ప్రవక్తలు మీరు ఏర్పరచుకున్నారు వాళ్ళ హెచ్చరించడానికి కానీ ప్రవ్వా మేము ప్రవక్తలను కాదు ప్రవ్వా ప్రవక్తల శిష్యులు కూడా మేము కాదు ప్రవ్వా మా పాటికి మేము ప్రభ ఈ లోకంలో ఉన్నప్పుడు నైనా మీ ప్రేమ చేత మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు వెంట ఉన్న మమ్మల్ని పైకి లేవనెత్తన్నారు ప్రవ్వ నీ నిస్థితిలో ఉన్న మమ్మల్ని పైకి లేవనెత్తన్నారు ఏ జ్ఞానం లేదు మాకు మీ జ్ఞానం మాకు అనుగ్రీసినారు నాయన గొప్ప వంశంలో మేము పుట్టలేదు ప్రవ్వ కూడా మేము లేము ప్రవ్వా ఈ లోకంలో తృంగరింపబడ్డ వాళ్ళం అయినా కానీ ప్రభావం మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు నాయన దాన్ని బట్టి నీకు వందనాలి ప్రభావ మీ కృపను బట్టి నీకు వందాలు ప్రభావ తండ్రి మీ చిత్తాన్ని మేము నెరవేర్చేవారిలాగా మేము ఉండాలా ప్రవ్వ ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ప్రవ్వ ఈ లోకమే తా తల కిందులైనా తారుమారైనా మీ ప్రవచనం చెప్పాలా ప్రవ్వ మనుషుని క్షేమాభివృద్ధి తెలుసుకురావరా క్షేమం లేదు ప్రభావ అభివృద్ధి లేదు ఈ లోకంలో ఆత్మీయంగా హెచ్చరించే వాళ్ళు లేదు ప్రభావ ఆదరణ అసలేదు ప్రభావ సంఘానికి పరిశుధాత్మ అభిషేకం అనుగ్రహించమని ప్రార్థించడం లేదా అనేక సేవ జీవితంలో ప్రభావ దుఃఖంలో పోతున్నారు ప్రభావ వారికి ఆదరణ లేక కరువై ప్రవ్వా వాళ్ళ ఆత్మలు ఘోషిస్తానైనా ప్రవ్వ మీరు అన్నారు నేను మిమ్మల్ని అనాదరుగా విచ్చు పెట్టున్నారు ప్రవ్వా ఆదరణకర్త మీద మా దగ్గర పంపిస్తున్నారు ప్రవ్వ ఈ రోజు మీరు మాకు ఆదరణగా ఉన్నారు మీ అందుకే ప్రవ్వా ఎన్ని కష్టాలు ఇచ్చినా కానీ ప్రవ్వ మే మాకు ఆదరణ ఉంది ప్రభావ మీలో దాన్ని బట్టి నీకు వన్నాను ప్రవ్వ మా హృదయంలో మమ్మల్ని మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నయన ప్రతి శ్రమల నుంచి మాకు ఉపశ్రమ కల్పిస్తున్నారు ఆదరణ ఇస్తున్నారు అయినా బట్టి నీకు వందాలి కావ ఈ ఆదరణ అనేకులు పొందాలా ప్రవ్వా అనేకులు మీరు చెప్పాలా ప్రవ మ మేము మాకు చూపించిన పతీది ప్రవ్వా అనేకులు వాళ్ళకి క్షేమాభివృద్ధి కలుగు చేయాల అది తిరిగి శరీరంగా ఒక్క శరీరంగా తయారు కావాలా ప్రావా ఆ రీతిలో మేము ప్రయాసపడాలా అలాంటి సేవా జీవితాలకు మమ్మల్ని అంతా నడిపించండి మా జీవితాలు ప్రభావ సంపూర్ణ మీరు సమర్పించుకోవడం నాలో ఇంకేమైనా ఆయాస్సకరమైన ఉంటే మీకు ఇష్టం లేని వాళ్ళ మాట మాలో ఉంటే ప్రవా అటు నుంచి మాకు విడదలు కల్పించండి ప్రవ్వ మా హృదయాలను సరి చేయండి మా జీవితాలు సరి చేయండి ప్రభావ మీరు పరిశుద్ధులు ప్రభావ మేము ప్రత్యక్ష పరిశుద్ధంగా జీవించాలా యథార్థ హృదయం కలిగి క్రీస్తు రాయబారులాగా మేము జీవించాలా ప్రభావ అనేకులను ప్రభావ మీచంతా నడిపించే ద్వారపాలకులాగా మేము తయారు కావాలా అలాంటి సేవలో మనం అందరూ ఆదిష్టమైన లేదా అందరూ మీరు స్వస్థపరిచిన ప్రభావ ఆ కలవరిశిల్ మీరు పొందిన గాయలలో స్వస్థత ప్రతి బిడకు సంపూమైన స్వస్థత ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు నామ పైద బాధితులు అందరినీ మీరు స్వస్థపరచండి ప్రవ్వ సంపూర్ణ హీలింగ్ అనుగ్రహించినైనా మీ కొరకు జీవించే బిల్లుగా తయారు చేయండి ప్రవ్వా మీ రాకడ తినాలి మేము ఉంటున్నాం లోకమంతా భయంకరమైన పరిస్థితులు ఉంటుందిగా ప్రవ్వ ఏ విషయం మేము భయపడుకొని ధైర్యంగా విశ్వాసంతో మేము ముందుకు పోవాలా ప్రవ్వ మీ నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలా ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ పెట్టుకొని మీ రాకడుకు మనల్ని అందరినీ సిద్ధపరచుకోమని పరిశుద్ధ నామిన ప్రార్థిస్తున్నాం తంది ఆమె పరిశుధుడ పరిశుధుడ ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన తండ్రి జీవం కలిగిన తండ్రి ఏ నీకు వందనాలు తండ్రి ప్రభానికి స్థుతులు నాయన స్తోత్రంలో తండ్రి ఈ గడిచిన కాలం అంతా తండ్రి ప్రభున్నైనా తండ్రి మీ కృపలో కాచి కాపాడినవు తండ్రి దివారాత్రములు తండ్రి ప్రభువానికి కంటి పాప కాచి కాపాడి దినముకు కూడా ప్రభా తండ్రి నీ నూతనమైన కృప శక్తి బలం ఉత్తేజం అనుగ్రహించినందుకు మమ్మల్ని సజీవ ఉంచినందుకు తండ్రి నీకు వందనాలు స్థుతులు నాయన స్తోత్రంలో తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావంలో తండ్రి ఏస్తయ్య నీకే యుగ యుగంలో కలుగును గాక అల్లెలుయ్యా తండ్రి అవును ప్రభ నాయన నీ యొక్క బూరలాగా మేము ఉండాలా అనేకులకి వాక్యాన్ని మేము ప్రకటించాలా ప్రభ సంఘ క్షేమాభివృద్ధి కొరకు నాయన మేము హెచ్చరిక ఆదరణ కలిగినట్లు మేము ప్రవచించాలా ప్రభా కాబట్టి ప్రభ మీరు చెప్పినారు విశేషంగా ప్రవచన వారం కొరకు ఆపేక్షించమన్నావు ప్రభా కాబట్టి ప్రవచన వారం మీరు మాకు అనుగ్రహించండి నాయన సంఘాలకు మేము చెప్పాలా ప్రభా తండ్రి ఈ రోజు క్రైస్తవులు అందరూ ఆయన నీ వాక్యంలో లేని వాళ్ళకందరికీ నీ వాక్యంలో మేము చెప్పాలా తండ్రి ఈరోజు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి తండ్రిని సువార్త ప్రకటించమన్నావు ప్రభ కాబట్టి మేము బీదలకు సువార్థ ప్రకటించాలా ప్రభ విరిగి వారిని దృఢపరచాలా నా ప్రభా తండ్రి బంధకాలలో ఉన్న వారిని ఆ బంధకాల నుంచి విడిపించాలా చెరస్థలలో ఉన్న వారిని ఆ చరల నుంచి విడిపించాలా పాడైపోయిన ప్రాకారాలు మేము తిరిగి కట్టాలా ప్రభ పాడైపోయిన పట్టణాలను నాయన స్థిథిలాలను మేము కట్టాల ప్రభ ఈరోజు అవన్నీ నీ బిడ్డలకే సాదృశ్యం ప్రభా కాబట్టి వాళ్ళని కట్టాల ప్రభా వాక్యం ద్వారా వాళ్ళని కట్టాల ప్రభా కాబట్టే ప్రభా తండ్రి నేన ఆ రోజు ప్రభ నాయన మీరు మట్టపు గుండు చూస్తే ఏది సరిగా లేదు ప్రభ ఈ రోజు లోకము అదే రీతిగా ఉంది ప్రభ కాబట్టే మేము సరిగా చేయాల ప్రభ కాబట్టే ప్రభ నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని అభిషేకించు ప్రభ నీ శక్తి బలం మాకు అనుగ్రహించు తండ్రి నీ నడిపింపు మమ్మల్ని నడిపించండి ప్రభ మాలో నీ పట్ల బలహీనతలు ఉంటే తీసివే ప్రభ మేము వాక్యానుసారంగా నడుచుకునే జీవితం మాకు అనుగ్రహించండి ప్రభా నాయన వాక్యానుసారంగానే మా జీవితాన్ని మేము కట్టుకోవాలా మా ఆత్మీయ స్థితిని మేము కట్టాలా అనేకులు నాయన సంఘాన్ని కూడా మేము కట్టాలా ప్రభా కాబట్టి క్రీస్తుని పోలి మేము నడుచుకోవాలా తండ్రి క్రీస్తు ఈ లోకంలో జీవించాలా అట్లాంటి మనస్సు మాకు ధరించే ప్రభా క్రీస్తుని పోలి నడుచుకోమన్నావు తండ్రి నీ మనస్సును ఆయుధంగా ధరించుకోమన్నావు ప్రభా కాబట్టి నీ మనసు మాకు ధరించుకుంటేనే ప్రభా అనేకులు నర్శించిపోతున్నారు లోకమంతా నాయన పద్ధము అంతా చీకటి తనంతోనే ఉంది ప్రభ మేము వెలుగుగా మార్చాల ప్రభ కాబట్టి మీరు వెలుగు ప్రభ మీ వెలుగు మాలో ఉంటే మాలో ఉన్న వెలుగు అనేకులకి వెలుగులాగా ఉంటది ప్రభ కాబట్టి మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు ప్రభ ఈ లోకమంతా దుష్టుడే ప్రభ అంతా చీకటే కానీ మాలో ఉన్నది మీ వెలుగే ప్రభ ఆ వెలుగు వెళితే ప్రతి చీకటి పారిపోవాల్సిందే ప్రభ కాబట్టి నీ వెలుగులాగా మేము నాయన తండ్రి లోకంలో చీకటిలో ఉన్న వాళ్ళకి వెలుగులాగా మేము నిలబడాలా ఆ వెలుగును చూసి సరైన మార్గంలో త్రోవలో అనేకులు నడవాలా ప్రభ అలాంటి అభిషేకం అనుగ్రహించండి ప్రభ ఇంకా ఎన్నో గూఢమైన విషయాలు మర్మాలు మాకు బయలుపరచండి ప్రభ ఈరోజు లోకమంతా ప్రభ నాయన క్రైస్తవ జీవితాలు ఏ రీతిగా మోసపోయినారో ప్రభ దానిని మేము విశదీకరించి వాళ్ళ అర్థమయ్యేలాగా ప్రభ మేము చెప్పాలా ప్రభ అలాంటి జ్ఞానం అనుగ్రహించండి ప్రభ నా తండ్రి ఇంకా ఎక్కడ మాలో ఈ లోక సంబంధమైన శరీర క్రియలు ఉండడానికి వీల్లేదు ప్రభ కాబట్టి నా ఆయన మేము అంచలంచలుగా ఎదగాల నీ వాక్యంలో మేము ఉదగ స్నానం చేయబడాలా కాబట్టి ప్రభ తండ్రి మాలో ఏ బలహీనతలు ఉన్నా నీ పట్ల ఇంకా ఆయాసకరమైన జీవితం ఏదున్నా కానీ తండ్రి మమ్మల్ని క్షమించండి ప్రభ నీరాకడికి తండ్రి మమ్మల్ని సిద్ధపరచుకున్నావు మేము కూడా అనేకులను సిద్ధపరిచేలాగా అనేకులకి నాయన సంఘానికి క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడేలాంటి మనసు మాకు అనుగ్రహించు ప్రభ అలాంటి హృదయము అనుగ్రహించు ప్రభ ప్రభా తండ్రి కాబట్టే ప్రభ కాబట్టి అనేకులని సిద్ధపరిచేలాగా అలాంటి కృప వెంబడి కృప అనుగ్రహించు ప్రభ ఈ వాక్యం ఈ స్వరం తాండ్రి అది మీనించే కలిగిందని నేను నమ్ముతున్నాను ప్రభా ఈ వాక్యాన్ని నేను స్వీకరిస్తున్నాను ఈ వాక్యం ప్రకారంగా నా జీవితంలో ఏమైనా సరి లేకపోతే ప్రభా నాయన మీరే ఈ వాక్యం ద్వారా శుద్ధీకరించండి ఈ వాక్యం ద్వారా నాయన స్వస్థత అనుగ్రహించండి ఈ వాక్యం నా హృదయంలో నాటబడి అది ఫలించేలాగా మీరే దీవించండి ప్రభ అలాగే ప్రభా మీరే మాకు అన్ని విషయాల్లో తోడున్నాడు ప్రభ ప్రతి విషయంలో ఆనందించమన్నావు ప్రభ ఎడతెగక ప్రార్థన చేయమన్నావు ప్రతి విషయం నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించమన్నావు ప్రభా కాబట్టి ఏది జరిగినా మేము సమర్పించుకున్న జీవితమే కాబట్టి అది ఏదైనా కానీ మేము థ్యాంక్స్ చెప్తూనే ఉంటాం ప్రాభ ఎందుకంటే ప్రతి విషయంలో ప్రభా అది మీ చిత్తం లేనిది నాయన మా జీవితంలోకి ఏది రాదు ప్రభా మీ ఆజ్ఞ లేని ఏది మా దగ్గరికి రాదు ప్రభా కాబట్టి మా జీవితంలో ఏది జరిగినా అది మా మేలి కొరకే కాబట్టి నాయన నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాంత అంటే నీకు థ్యాంక్స్ చెప్తున్నాను ప్రభా ఇంకా నాయన తండ్రి ఎన్నో విషయాల్లో ప్రభా నేను పోలి నడుచుకొని మేము చెయ్యాలా ప్రభ తండ్రి అన్ని రకాలుగా మేము ఉండాలా ప్రభ నీ కొరకు సాక్షిలాగా మేము ఉండాలా కాబట్టి ప్రభ నేను ఎన్నోసార్లు వాక్యాల ధర ప్రభా నువ్వు హెచ్చరిస్తున్నావు ప్రభ కాబట్టి మేము సాత్వికంతో వాక్యాన్ని అంగీకరించుకోవాలి అప్పుడే మళ్ళా ఉన్న కాఠిన్యం పోగలదు కల్మశం పోగలదు దుష్టం నైనా భ్రష్టత్వము అంతా పోగలదు ప్రభ ద్వేషాలు కోపాలు కాబట్టి ప్రభ నీ వాక్యం మా దగ్గరకు వచ్చినప్పుడు మేము సాత్వికంతో అంగీకరించాలి అప్పుడే ప్రభ ఆ వాక్యం మా జీవితంలో నెరవేరుతుంది ప్రభ కాబట్టి ప్రభ మీ పరిశుద్ధాత్మ శక్తి బలము అనుగ్రహించండి నాయన ప్రభ తండ్రి ప్రవచన వరం అనుగ్రహించండి ఇంకా ప్రభ మాలో ఏమైనా బలహీనతలు ఉంటే తీసివేసి మీరే మమ్మల్ని నడిపించమని వాక్యం మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మీకే వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభా తండ్రి ఇదిగో ప్రభా ఆ యొక్క గురించి ప్రార్థిస్తుండగా ప్రభా ఏదైతే ఆ బ్లడ్ లో నెల టాయిలెట్ లో ఇన్ఫెక్షన్ ఉందో బ్లడ్ వస్తుందో ప్రభా దాని మీరు ముట్టండి తాకండి సంపూర్ణ స్వస్థత హీలింగ్ ప్రభా జస్వంత్ నజరేడని ఏసుక్రీస్తు నామంలో కలుగును గాక నా ప్రభా ఆ బ్లడ్ కౌంట్స్ కూడా మీరు ఇన్క్రీజ్ చేయండి ప్రభ నా తండ్రి ప్రభా అలాగే ఆయనకున్న ప్రతి ప్రతి కీడు మరణగండం కొట్టివేసి ఆ బిడ్డను కూడా తండ్రి మీ తట్టు ఆకర్షించుకొని గొప్ప సేవకుడిగా తయారు చేయమని ప్రార్థిస్తూ నేను నా తండ్రి మా ప్రార్థన విని ఆ బాబును ముట్టి తాకే స్వస్థపరిచినందుకు మీకే వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేడని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె పరిశుద్ధుడ ప్రేమగల దేవా యశయానికి వంద నాలుగు స్తులు స్తోత్రం ప్రభ సర్వోన్నతుడ సర్వశక్తివంతుడ సర్వాధికారి దేవా మహోన్నతుడ మా ప్రియ పర్లోక తండ్రి నయనమి పాదల మీకే స్థుతులు స్తోత్రాలు ప్రభావ గడిచిన కాలం కాలమంతా ప్రభావ మమ్మల్ని కాచి కాపాడిని రెక్కలు చాటిన భద్రపరిచినయన మధ్యాహ్న కాల సమయంలో ప్రభాని స్తు ఆరాధించి ప్రభాని స్వరం నీకు మొరపెట్టే ధన్యతను మాకు అనుగ్రహించినందుకు నీకు వేలాది వందనాలు మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు ప్రభావ సమస్త మహిమా ఘనత ప్రభా నివేగంలో నీ నామంకే కలుగును గాక తండ్రి మాజానకాల సమయంలో ప్రభావ నేను మీ స్వాయం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభావ అవును తండ్రి ఆయన మీరు చేయాలనుకుంది ప్రభావ బయలుపరచకుండా ఏది చేయాలని వాక్యం చల్పిస్తుంది ప్రాభ అవును ప్రాభ ఆయన మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం ప్రాభ మీరు మాకు ఎన్నో విషయాలు ఎన్నెన్నో మరుగైన విషయాలు మాకు చెప్పినారు ప్రభా ఎన్నో గొప్ప సంగతులు మాకు వివరించి చెప్పినారు ప్రభా ఇవన్నీ కేవలం మేము కాపాడబడడానికి కాదు ప్రభావ అనేకుల కొరకు అనేది ప్రభా మీరు మాకు చూపించినారు ప్రభా కాబట్టి మీకు వందనాలు తండ్రి కాబట్టి నేను మేము ఆరితగానే ప్రయాసపడాలా ప్రభా ఎక్కడ కూడా భయం కానీ లేకుండా ఎక్కడ తండ్రి మీ పట్ల అవిధేయత లేకుండా ప్రభావ ఎక్కడ తండ్రి లోకానికి అవకాశం ఇవ్వకుండా లోకంలోనే వస్తువులకు కానీ లోకంలో వ్యక్తులకు కానీ ప్రభా ఏటికి నైనా మేము అవకాశం ఇవ్వకుండా ప్రభావ నీ తట్టే చూస్తూ ప్రభావ నిన్నే గురిగా పెట్టుకొని ముందుకు కృపను అనుగ్రహించండి తండ్రి అనేకులు చింతగా నడిపించండి ప్రభావ నేను అందరికీ వార్త ప్రకటించాలా హెచ్చరించాలా ప్రభావ మీరు ఆగడా బహు సమీపంగా ఉందని ప్రభా ప్రతి ఒక్కరిని హెచ్చరించాలా ప్రభావ నేను అందుకు మాకు ప్రవచనం ద్వారా ఎంతో అవసరం ప్రభావ అని మీ వాక్యం సెలవుస్తుంది ప్రభా ఎందుకంటే అది సంఘక్షేమాభివృద్ధి కలుగజేస్తుంది అన్నారు ప్రభావ అవును ప్రభా మేము సంపూర్ణంలో అవ్వాలంటే ప్రభా మీ సంఘక్షేమాభివృద్ధికి పని చేయాలని చెప్పి మీరు ఇంతకు ముందు మాట్లాడినారు ప్రభావ కాబట్టి తండ్రి సంఘక్షేమాభివృద్ధి కొరకు నాయన మేము ప్రవచించాలా ప్రభావ అటువంటి ప్రవచన వారాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి ఆయన సంపూర్ణంగా ప్రభావ మేము ప్రవచిస్తే నాయన ఎంతటి కఠిన హృదయం అయినా కరిగిన ఆయన హృదయం కావాలా ప్రభావ ఎంతటి నైనా కఠినడైనా తండ్రి తన హృదయాన్ని పెట్టి విని నేను వారి జీవితాన్ని సరిచేసుకోవాలా ప్రభావ ఎందుకంటే మీ స్వరం ఎప్పుడు కాపాడడానికి కానీ ప్రభా శపించేది కాదు ప్రభా కాబట్టి తండ్రి నన్ను శిక్షించేది కాదు ప్రభా నీ స్వరం ప్రభావ నీ స్వరం ఎప్పుడునైనా కాపాడడానికే పిలుస్తూ ఉంటావు ప్రభావ కాబట్టి తండ్రి ఆ రీతిగానే మేము ప్రవచించి సంఘాన్ని ప్రవశం అభివృద్ధికి నైనా మేము పాటుపడాలా ప్రభావ అటువంటి కృపను మాకు అనుగ్రహించండి తండ్రి అటువంటి రీతి నడిపించండి ప్రభావ తండ్రి నైనా మీ యొక్క అనుగ్రహించండి ప్రభావ ఇంకా వాక్యం లోతుల్లోకి వెళ్ళాలా సత్యాలు తెలుసుకోవాలా ప్రభావ అనేకులకు ప్రకటించాలా ప్రభావ ఈ సంఘం తండ్రి ఆదరణకరమైన వాక్యాలతోనైనా మోసపరమైన జీవితాల్లోనైనా ఏదో యథావిధిగా జీవిస్తుంది ప్రభావ కానీ మేము ఆ రీతిగా కాదు ప్రాభ ఆ రీతిగా ఉంటే మాకు శిక్షణే ప్రభావ కాబట్టి తండ్రి మేము ఆ రీతి ఉండకుండా విన్న ప్రతి వాక్యాన్ని ఆచరిస్తూ ప్రకటించాల ప్రభావ తండ్రి అవును ప్రభా ఎందు ఎంత కష్టమైన ఎంత ఎంత అది ఎంత దూరంగా ఉన్నా కానీ ప్రభావ దాన్ని మేము ఆచరించడానికే ప్రయత్నించాలా ప్రభా కాబట్టి తండ్రి ఆచరించి మేము ప్రకటించాలా అప్పుడే గొప్ప విజయాలు చూస్తాం ప్రభావ కాబట్టి తండ్రి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ప్రవచనాన్ని ప్రభావ మాలో నెరవేర్చుకుని అనేకల్లో నెరవేర్చడానికి మేము ప్రయాసపడాలి అటువంటి శక్తిని బలాన్ని నేను మాకు అనుగ్రహించండి గొప్ప అభిషేకం మాకు దయచేయండి ప్రభావ ఎందుకంటే మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం ప్రభావ కాబట్టి తండ్రి మీరేనైనా మీ చిత్తానుసరంగా నడిపించండి ప్రభావ నైనా మా సమస్త ప్రవర్తన మీద అధికారం మీకు అధికారం అనుగ్రహిస్తున్నామే సయ్యా మీరేనైనా మా కుటుంబం మీద మీకు అధికారం అనుగ్రహిస్తున్నాం ప్రాబ్బ మీరే నాయన మాలోకి రండి మాలో మాతో నివసించండి ప్రాబ్ నిజ తానుసారంగా మమ్మల్ని నడిపించండి ప్రాబ్బ ఆయన మా తలంపులు నాయన పనికి రానివి ప్రాభా మా తలంపులు వంటివి కాదు ప్రభా నీ తలంపులు ఈ తలంపులు ఆకాశం కట్టి ఉన్నతమైన ప్రభావ అటువంటి ఉన్నతమైన తలంపులు మా జీవితాల్లో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభావ తండ్రి నేను మీకు అవిధేత చూపించి మీకు విరోధంగా మేము బ్రతకలేం ప్రభావ నీ కృపా కనికరం లేని మేము బ్రతకలేం ప్రభ కాబట్టి తండ్రి నేను అటువంటి కృపను కనికరం పొందుకుంటే మేము ప్రయాసపడాలని దూరం చేసుకోవడానికి ప్రయాసపడడానికి వీల్లేదు ప్రభావ కాబట్టి తండ్రి మీకు ఎల్ల వేళ అవిదే చూపించకుండా ఎల్లవేళలో మీకు విధేయత చూపిస్తూ నీ వాక్యానుసారంగా నడుస్తూ ప్రాభ నీకు ఇష్టకరంగా నీకు మహిమకరంగా నీకు సాక్షులుగా ప్రతి నిగ్రహించండి ఆయన ఇదో ప్రభావ ఎవరెవరైతే అనారోగ్యాలతో ఇబ్బందులతో ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభావ మరి ప్రతి అవసరతను తీర్చండి నైనా మన ఆరోగ్యం దయచేయండి ప్రభావ ఎవరెవరైతే నైనా వైరస్ తో ఇబ్బంది పడుతున్నారో వారందరినీ మీరు స్వస్థపరచండి ప్రభావ తండ్రినైనా మీరే ప్రతి ఒక్కరి పట్ల జాలి చూపించి కృప చూపించి నైనా ప్రతి ఒక్కరిని సంపూర్ణంగా లేవనెత్తండి ప్రభావ తండ్రి నైనా నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభావ కాబట్టి తండ్రి మాకు ఏ భయం లేదు ఏ బాధ లేదు ప్రభావ అయినా సంపూర్ణ స్వస్థను అనుగ్రహిస్తారని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం ప్రభావ మందుకనే ముందుగానే కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభావ తండ్రి నైనా జశ్వంత్ బాబుని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి బాబును ముట్టండి తాకండి ప్రభావ ఇన్ఫెక్షన్ సంపూర్ణంగా తొలగించండి ప్రభావ అయినా మీ రక్త ప్రోక్షణ దయచేయండి ప్రభావ తండ్రి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్దించండి భవిష్యత్తును దీవించండి ప్రభావ కుటుంబానికి కావాల్సిన ఆదరణ మీరు దయచేయండి ప్రభావ ఆ బిడ్డని సాక్షిగా లేవనెత్వని ప్రార్థిస్తున్నాను సంపూర్ణ స్వస్థను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా నామానికి వారి కుటుంబంలో కార్యం జరిగించి వారి కుటుంబాన్ని కూడా మీరు అక్కడికి సిద్ధపరచుకునేలా మీరు కృప్రహించమని ప్రార్థిస్తున్నాం తల్లి ఆయన ఏ యోగ్యత లేని మాకు ఆయన ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ స్వరాన్ని విని ప్రభా దారిత జీవించే కృపను మాకు అనుగ్రహించినందుకు ఆయన మీ స్వరంతో మాతో మాట్లాడినందుకు మీకు వేలాది వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరడని యేసు క్రీస్తు పరిషుద్ధ నామం ప్రార్థించ ఇంత వారాఖ్యాల మాట్లాడు ఈ పత్రికలే వ్యాఖ్యలు మా ఉదయం రాయండి మీరే బలపరచం స్థిరపరచండి నాది వాయు అధికం చేయండి శరీరాలు స్వస్థపరచండి అలరియా నాది మానిషతం అలరియానికి ఆరాధన చెల్లించాలని ప్రభానాది మానిశతం కలరియా క్రైస్తుల సుంగం సమలు పాలబోతుంది అలది అనాది అని సుతం ఇట్లా నడవాలా మీరు నడిపించింది మా ప్రవర్తన అధికారం మీరు మీరు వెళ్ళమని ప్రార్థిస్తాం మీ చిత్తాన్ని నీ తలంపు అలది అనాది సంపన మాదిర నిరపించుకుని నా దీవానికి సుతం చేశాం గొప్ప జనం జ్ఞాపం చేసుకుని నా దీవానికి శుతం చేశాం రెండు తలంపు కలిగి ఉన్న రేసుప్రభ నా దీవానికి సుతం అలది అనాదియా నేనే మార్గం నేనే జీవం సర్వస్వతం మీరే ఉన్న యశ్వప్రభ ఆ మార్గంలో రావాలా అలాగే వాళ్ళు ప్రభా శిష్యులై మన తని నీ కొత్త కొన్ని సేవ చేసి సాధించండి నా దివా ఎవరికి హాని కలగద్దు సో నీ బిడ్డలు వేసా దాని ద్వారా ఈ వ్యాక్సిన్ లో కీడు తొలగించండి నా దీవా కొంచెం స్వామి మీదేసభ అందరు స్వార్థ పోవాలా అందరు రక్షణ పొందాలా నా దీవానికి సుతం ఆ కలవరి సులువులో మా పాపం శాపం రోగాన్ని భరించి అందరి కోసం మందించి నాకు సంబంధించి మూడోదయం తిరిగి లేచింది ఆ రక్షణ కాలం అందరి జీవితంలో జరగాల ఇష్ట ప్రభా అందరు ప్రభ అలలియాదయా మీ మోక్షం పోవాలా ఎవరి బి నరకం పోతాను మీకు లేదు మాకు లేదు నా దేవానికి సుతం అలలియా క్రీస్తు ఉన్న సరళ అలా పరిశుధ మొక్కలుగా చేయండి సేవ చేసి సాయం చేయండి మన ఇంకేముంటే చూపించండి మేము మొక్కొని అలలియా నాదియా నీకోసం ప్రభా అలలియా స్తోత్రం ప్రభా పరిశుద్ధి గొప్ప దైవానికి వర్ణాలు ఇస్తాయి ఆ జస్వంత్ గురించి మేము ప్రార్థిష్టం అయినా మీ కృపలో మరోసారి ఆ బిడ్డ జ్ఞాపకం చేసుకున్నైనా ఆ కలవరిశీల్లోనైనా మీరు పొందిన గాయాలలో స్వస్థత ఉంది ప్రభా నైనా ఆ బిడ్డకు స్వస్థతను ప్రకటిస్తే మేసుకురిస్తే నామ ఆ ప్లేట్ని సమృద్ధిగా సమృద్ధిగా అభివృద్ధి పొందునుగాక ఏసు క్రీస్తున్ నామంలో హలూయ ఆ ప్లేటెన్స్ ఏసు క్రీస్తు నీకు ఆజ్ఞాపిస్తున్నా బ్లడ్ నార్మల్ తిరిగి రెజిస్టరేషన్ కావాలా పత్తి అవయం రెజిస్టర్ కావాలా ఏసు క్రీస్తు నీకు ఆజ్ఞాపిస్తున్నా ఆ మీరు సమృద్ధిగా ఉత్పత్తి కావాలా సమృద్ధిగా ఉత్పత్తి కావాలా యేసు క్రీస్తు నీకు ఆజ్ఞాపిస్తున్నా హలలుయ్యా అప్పుడే సంపూర్ణ హీలింగ్ ప్రకటిస్తుందైనా మీరు స్వస్థపరిచి మహిం పొందండి మీరు అక్కడ త్వరగంది ప్రభావ మీ అందరం సిద్ధపడాలా అనేకుల మీద సిద్ధపరచాలా సంఘ క్షేమ అభివృద్ధి కొరకు మేము అంతా ప్రయాస పడాలా సంఘం శ్రమల పాలు కాకపోతే నశించిపోతుంది ప్రభా గ్రహించలే నచ్చితుంది ప్రభా నైనా వాటి కోసం మేము పాటు పడాలా ముందుకు వెళ్ళాలా మీరే నడిపించమని క్రీస్తు ప్రశ్న తండ్రి ఆ మెయిన్ మనోజ్ గారు ఆశీర్వాదం ఇవ్వండి బాధండి మీ ఆగ్గ్యేసాలే మీ మాట వేసేసాలే అనే జీతంలో నీ మాట అంటే నీ వెలుగు జీతం కలగలా మీ కృపధర ప్రభా అలాదిగా జ్ఞాపకం చేసుకుని స్వస్సపరిచని ఆ బాబుని వా ఫ్యామిలీని అలా నిన్నే సేవించే మార్చండి దుస్తిని తప్పించి స్వస్సపరిచ అగ్ని కంచేసి గొప్ప సాక్షం దేవ ఇంతవరకు నడిపించిన వందా విశ్వ ప్రభా కలవరకు చూపించిన కృప అలాగే ఈ చిన్న గుంపుకు కేపిఎం బ్రదర్ కు సిస్టర్ ఫ్యామిలీ కు వైరస్ బ్ర బ్రికు దేవుని కృప సదాకాలం తోడుండు కాక మమ్మీని బ్రదర్ ఫెజరా బ్రదర్ అందరికి ఫెజ్రా ఆశీర్వాదం